సమేశ్వర శ్రీమత్పరమహంసరివ్రాజగాచార్యవరయా పదవాక్య ప్రమాణపారావారేణనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనా వివిచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్తనస్థానాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసార హృదయా ख्यत्रयतिदगा वैदिकवर्तगातंत्रस्वतंत्रा आदिराजधानी विद्यानगरमाजानी కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాతీర్థమహాస్వామిగురుకరమసీమద్గురు శ్రీమద్ధారతీతీర్థమహాస్వామినా తత్ తత్కరకమసీమద్గరు శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరడారవిందో సాంగ ప్రణామా్రహ్మా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమ భారతి కరుణా పాత్రం భారతి పదభూషణం భారతి పదమా భారతి దీర్ఘమాశ్రయే విద్యా వినయసంపన్నం వీరరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విదుషేఖర భారతి ాధాప్రశమనంత్రైలక్య అఖిలేశ్వరీ ఏమే యా్యమస్మద్వైర్వినాశనం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహిత జగద్ధి ఘష్ణాయ గోవిందాయ నమో నమ ంతరాయతిమిపశాంతే సావనమిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే దిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణా సృణ్ కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధిం కిమలపటరుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృప్త వాగ ప్రతిపత్తగతర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణాం నిధయ్యాం దక్షిణాూర్త నమ నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురుపరంపరా నారాయణం నమస్కృత నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశోహృషీకే వాసుదేవనమోస్ సమం భూ తిష్టం తం పరమేశ్వరం మన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం ప్రణతక్లేనాశాయ తోత్రిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ గీతామృతదుహే నమ కరకలితనిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీతెత్రమృ సన్ని కృష్ణ మమృది సన్నిధి namaha, Gurave Namaha, Namaha, Namaha, Namaha, Matre Matre Matre Shri Vishnu ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యోరుభ్యో నమ శ్రీశారదాపరమేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువల అనుగ్రహాదేశంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క టాక్షంతో శారదా పరమేశ్వరి కృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన యజ్ఞం నిన్నటి రోజున పదహారవ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం దైవాసుర సంపద్విభాగ యోగం దీన్ని వివరించడానికి కారణం ఏంటంటే దైవీ సంపద ఉంటే ముక్తి లభిస్తున్నది ఆసురీ సంపద ఉంటే బంధం కలుగుతుంది అని చెప్పడం పరమాత్మ యొక్క ఉద్దేశం దాని కారణంగా దైవీ సంపదను పెంపొందించుకోవాలి అని చెప్తూ ఆసురీ సంపద ఉన్నటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో వివరంగా చెప్తున్నాడు వారినే లోకంటకులు అంటారు దీన్ని బట్టి అసుర దైవ అనేది రెండు రకాల జాతులు కావని రెండు రకాల స్వభావాలని మనకు అర్థమవుతున్నాయి అందుకే దైవీ స్వభావం సహజంగా కొందరికి పుట్టుకుతో వస్తుంది సాధనతో తెచ్చుకోవాల్సిన వాళ్ళు మిగిలినవారు అందుకే బోధ ఎందుకంటే సాధన కోసం ఉన్నవారు పెంపొందించుకుంటారు లేని వారు తెచ్చుకుంటారు అందులో ప్రధానంగా ఆసురీ సంపద కలిగినటువంటి వారు ఆత్మసంభావిత తమని తాము గొప్పవారు అనుకుంటూ స్తబ్ధులై స్తబ్ధులు అంటే సత్యమేంటో తెలియనంత ముద్దుబారుడు తన ఏర్పడి వినయం వదలి ధనమాన మదాన్విత యజంతే నామయజ్ఞిస్తే దంభేన అవిధిపూర్వకం ధన మాన మదము దంభము అనే శబ్దములు ఇదివరకు మనం చెప్పుకున్న దంభో దర్పో అభిమాన దగ్గర ఉన్న మాటలే ఇవన్నీ కూడా పైగా అభిమానం అంటే రకరకాల అభిమానాలు ఏది వాడికి వచ్చిందో దానితో తాదాథ్యం చెంది అది నాకు లభించింది కదని గర్వించడమే మానము అభిమానము అతిమానము అని చెప్పబడుతుంటాయి ఆ ధనాభిమానం కావచ్చు పదవీ అభిమానం కావచ్చు కులాభిమానం కావచ్చు అవి ఒక కర్తవ్యం చేయడానికి వచ్చి నిర్దేశంగా భావించి వాటిని ఆధారం చేసుకుని కర్తవ్యం చేయడానికి తప్ప అవి ఉన్నాయని గర్వించడానికి కాదు అలా గర్విస్తే అది అభిమానమవుతుంది అతిమానమవుతుంది అటువంటి వారు అధికార బలదర్ప కామక్రోధాలను ఆశ్రయించి తమలోనూ ఇతరుల్లోనూ ఉన్న నన్ను ద్వేషిస్తారు అంతే కదా నా పట్ల అసూయ పడతారు అన్నాడు ఇక్కడ అసూయపడ్డం ద్వేషించినటువంటి అర్థం పరమాత్మను ద్వేషించడం అంటే ఆయన చెప్పిన శాసనాన్ని అతిక్రమించడమే ద్వేషించడము కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మచ్ఛాసనాతివర్తిత్వం శాస్త్రాతిక్రమణమేవ ప్రద్వేష పరమాత్మను ద్వేషించడం ప్రద్వేష అనే శబ్దం ఇక్కడ ప్రద్విషంత అంటే బాగా ద్వేషించువారు ఈశ్వరు ఈశ్వరద్వేష ఎవరికి ఉన్నదే అంటే ఈశ్వరుడు కనబడతాడు ద్వేషించడానికి శాస్త్రమే ఈశ్వరస్వరూపం అందుకే దాన్ని అతిక్రమించడమే ఈశ్వర ద్వేషము అంతేకాదు సన్మార్గంలో ఉన్నవారి యొక్క సద్గుణాన్ని ఆక్షేపించడమే అసూయ ఈ రెండు భావాలు చెప్పాడు ఇటువంటి వారు ఆసుగుణం కలిగిన వారు అందుకే శుద్ధ సాధులందు సురలం దు శృతులందు ధర్మ పదవియందు తమిలి నాయందు వాడెన్నడలుగు నాడహింసనందు అని పరమేశ్వరుడు నారాయణుడి దేవతలకు అభిమిస్తూ చెప్తాడు రేణ్యకసుపుని విషయంలో రెండు కృషపుని పాపాలు చేస్తున్నాడు వాడు ఎప్పుడు పోతారంటే వాడు పాపాలే వాడిని తీసేస్తానైనా అన్నాడు ఇంకెవరో తీయక్కర్లే పాపం ఏమిటంటే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ఈశ్వరద్వేషులు అంటే ఎవరైతే వేదాలని ధర్మాన్ని ద్వేషిస్తారో తద్ధర్మాన్ని అనుసరించకుండా ఉంటారో అటువంటి ఈశ్వరద్రోహులు వారిని నేను తానకం ద్విషత ఆ శబ్దం మళ్ళీ వాడు ద్విషత ఇటువంటి ద్వేషస్వభావం కలిగిన క్రూరులను ఆ నరాధములను క్షిపామి అజస్రం వాణ్ణి విసిరివేస్తాను ఇంకా ఆసురు జన్మల్లోకి విసిరివేస్తాను పైగా అజస్రం అనే మాట వేశారు ఇక్కడ అజస్రం అంటే మాటి మాటికి అర్థం ఎల్లప్పుడూ అంటే పడ్డారు మళ్ళీ పడతారు అందులోనే పడుతూ ఉంటారు సుమా ఆసుని మాపన్నాహ మూఢాహ జన్మని జన్మని మామ్రాప్యైవ కౌంతేయ త్యధమాంగ్ గతిం ఇంతవరకు దైవాసుర వివరణంతా చెప్పి ఈ అసురి సంపద యొక్క సంక్షేప రూపంగా తర్వాత శ్లోకం ప్రారంభమవుతుంది అన్నాడు ఇక్కడ ఎందుకంటే సమస్య చెప్పి ఊరుకోవడం కాదు పరిష్కారం కావాలి కదా ప్రతివారు కూడా తమరో అసుర ప్రవృత్తి ఇంత తీవ్రంగా పెరగకుండానే దేవి సంపత్తి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇంత తీవ్రంగా పెరిగిపోతే లోక జగత్తుకు ప్రమాదకారులు పరమేశ్వరుడు మళ్ళీ వాళ్ళని తిరిగి ఉద్ధరింపబడని పరిస్థితులు విసిరేస్తారంటున్నారే అందుకు ప్రతివాడు ముందుగానే ఆసురీ గుణాలకు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మళ్ళీ దంభో దర్పో అభిమానం అక్కడికి వెళ్ళాలంటే అన్నీ కలిపి మూడేనైనా బాధపడుకో చెప్పాడు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తా లోభ తస్మాత్ ఏతత్రయం తజేత్ త్రయం త్రయం అంటే మూడింటిని కలిపి త్రయం అంటాం ఆ మూడింటికి కలిపి ద్వారం అని పేరు పెట్టాడు ఇక్కడ త్రయం అనేది మూడు అయినా ఏకవచనంలో చెప్పిన శబ్దం కనుక ద్వారం అని పెట్టాడు అంటే నిజానికి ఎన్ని ద్వారాలు కదా ఒకే ద్వారం ఈ ద్వారం మూడు విధాలుగా ఉంటుంది అదేమిటంటే కామ క్రోధ లోభ ఈ మూడు ఎవరికి తెలియదండి కామకాలి వదిలేయాలి కదా అని వదిలేయాలని ఇంకోటి చెప్పడం వదిలేసే ప్రయత్నం చేయాలి ఇది చెయ్యనిది వాడు పరమాత్మ వద్దకు వెళ్ళలేడు అందుకే త్రివిధం నరకస్య ద్వారం నరకానికి ద్వారం అన్నాడు నరకం అంటే భగవత్పాద వారు అంటారు అజ్ఞాన దుఃఖ శోక స్వరూపమే నరకం అన్నారు అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి దుఃఖాదులే నరకములు మరొకటి ఏమున్నాయి అందుకే పెద్ద నరకం ఏంటంటే అజ్ఞానమే పెద్ద నరకం దానివల్ల నిరంతరం దుఃఖం భయం కలుగుతున్నాయి కదా నరకంలో కలిగే వింటావేగా అందుకే రెండింటికి కారణమైన అజ్ఞానమే పెద్ద నరకం అజ్ఞానానికి పెద్ద ద్వారం ఏదయ్యా అంటే కామక్రోధ లోభాలు అంతే కదా నరక ద్వారములు అంటే మళ్ళీ సద్గతి కాదు మోక్షము కాదు రెండు పొందనివ్వకుండా చేసేదే నరకం మోక్షం వేరు సద్గతులు వేరు సద్గతులు చెప్పుకున్నాం ఈ లోకంలో హాయిగా ఉండడం పరలోకంలోకి వెళ్ళడం ఇవన్నీ సద్గతులు అంటారు అవి కూడా లేకుండా చేస్తాయి మూడు కూడా అది కామక్రోధస్తధా లోభ మరేం చేయాలి తస్మాత్ ఏతత్రయం చజేత్ ఈ మూడింటిని జయించేయ్యా అన్నాడు అయితే విముక్త పైగా ద్వారం మనం ఎందుకు చెప్పారంటే ప్రవిషన్నేవ నశ్యతి అన్నాడు ఇక్కడ భగవత్పాల్ వారు ఆ ద్వారంలోకి వెళితే చాలా నశించిపోతారు వాడు అన్నారు పైగా ఇది నాశనమాత్మన ఇది ఆత్మను నాశనం చేస్తుంది ఆత్మను నాశనం చేస్తుందంటే వాడు అంతఃకరణాన్ని దెబ్బతీస్తుంది అని ఒక అర్థము ఆత్మనాశనం అంటే ఆత్మకు నిజానికి నాశనం లేదు ఆ నాశనం లేని ఆత్మను వాడు పొందలేడు అంటే అటువంటి శాశ్వతమైన ఆత్మతత్వాన్ని వాడు ఎప్పుడూ పొందలేడు అని చెప్పడమే ఆత్మనాశనం అంటే అర్థం పైగా ఇంకొక మాట చెప్పాడు నాశనం అంటే కస్మైచిత్ పురుషార్థ యోగ్యం నభవతి అన్నాడు ఇక్కడ నాశనం అంటే వాడు ఏ పురుషార్థానికి పనికిరాడయ్యా అదే నాశనం అంటే అర్థం అంటే ధర్మార్థకామ మోక్షములకు కూడా పనికిరాడు వాడు ఎందుకంటే ఇవాళ అర్థకామాలున్నాయని మధించి అస్రగణం చేసేవాడు గనక వాడికి తర్వాత అవి కూడా లేని దారిద్ర్యాలు లభిస్తాయి అందుకే అవి దెబ్బతింటాయి ఎందుకంటే ధర్మం కోల్పోతే పూర్వపుణ్య విశేషం వల్ల వచ్చిన అర్థకామాలు జన్మకు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడు మళ్ళీ ధర్మబద్ధంగా వినియోగించలేదు ధర్మంతో పెంపొందించుకోలేదు కనుక వాడు అసురుడే పూర్వపుణ్యం వల్ల ఇప్పుడు భోగాలు ఉన్నాయి మనం అంటూ ఉంటాం అంత దుర్మార్గుడైనా బాగానే ఉన్నాడు కదండి అంటే ఆ దుర్మార్గం పూర్వపుణ్యం దేదో ఇప్పుడు అయిపోతుంది కానీ తర్వాతగా మరి మిగలదు వాడు అనుభవించి తీరుతాడు ఎక్కువైపోతే ఈ జన్మలోనే లేదు తర్వాత జన్మలో అందుకే ఏ పురుషార్థానికి వాడు ఇంక పనికిరాడయ్యా అన్నాడు అసలు అన్నిటికంటే మోక్షానికి అర్హత కోల్పోవడం కంటే దౌర్భాగ్యం మరొకట్లేదండి అంటే పరమాత్మను పొందకుండా దెబ్బతీరడం కంటే నాశనం మరొకటి ఏమున్నది అటువంటి నాశనం పొందుతాడు సుమా అన్నారు ఇక్కడ ఏతే విముక్త తమో ద్వారై త్రిభిర్ నర అక్కడ ద్వారం ఎందుకన్నారంటే త్రయం అని ఏకవచనం చేశాడు కనుక ద్వారం అనే చెప్పాడు ఇక్కడ ద్వారై త్రిభి మూడు ద్వారముల చేత అన్నారు అంటే మూడు ద్వారముల నుండి ఎవడు విముక్తుడవుతాడో వాడు ఆచరతి ఆత్మన శ్రేయ తన శ్రేయస్సుకై ప్రయత్నిస్తాడు అటువంటి వాడు ముక్తిని పొందుతాడు యాతి పరాంగతి యొక్క శ్లోకంలో సాధనాక్రమం ఎంత చక్కగా చెప్పాడు పరమాత్మ చూడండి మొదటిగా ఈ మూడు తమోద్వారముల నుంచి వీటికి మరో పేరు పెట్టాడు తమోద్వారం మరొక పేరు అందమైనది అంటే తమస్సు పూర్ణమైన తమస్సు తమస్సు అంటే చీకటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని సత్యాన్ని తెలియనివన్న పరిస్థితి పేరు తమస్సు తమస్సు రెండు రకాలండి మన చీకటి ఒకటి గుడ్డితనం ఒకటి రెండు తమస్సే చీకటి అంటే బయట కనబడడానికి అవకాశం లేని పరిస్థితి పేరు చీకటి ఒకవేళ వెలుగున్నా చూడలేని పరిస్థితి పేరు అంటే వాడికి బయట తెలుసుకునే అవకాశం లేదు లోపల తెలుసుకునే అవకాశం లేదు కనుక తమస్సు అని పేరు పెట్టారు ఈ తమోద్వారములు ఏవంటే కామక్రోధ లోభములు ఇవి మనలో వివేకాన్ని చంపేస్తున్నాయి ఎంతోమంది మహాత్ములు కూడా వీటి వల్లనే జారిపోవడం మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి తెలియని శాస్త్రములా రావణాసుడికి తెలియని శాస్త్రమా ఎందరు తపస్సులు వీటి వల్ల కిందరు పతనమైపోలేదు ఆ కాథలన్నీ మనం చదువుతూ ఉంటాం వీటి ద్వారా తెలుసుకోవాల్సిందంటే ఈ మూడింటిలో ఏదున్నా పతనమైపోతారు అయితే లోభం ఏమిటి అది తెలియాలి కదా లోభం తనకు లేని వస్తువు వచ్చి తీరాలనే పట్టుదల వచ్చిన వస్తువు పక్కకు పోరాదనే పట్టుదల అని రెండు రకాలు దీన్ని లోభం అంటారు అంటే పొలాన వస్తువు కావాలి కావాలి కావాలనే దానికోసమే ఆబ చూపించడాన్ని లోభం అంటారు అలాగే తనది ఎక్కడికి పోకుండా తన దగ్గరే ఉండిపోవాలి అనేటువంటి తపన పేరు కూడా లోభం అంటారు రెండిట్లో కామక్రోధముల యొక్క తమ్ముడు గారు వీరు ఈ మూడు ప్రమాదకారి అన్నాడు అయితే నిజానికి ఒక చోట అంటాడు రెండే ప్రమాదకారు అన్నాడు పూర్వ అధ్యాయులు జాగ్రత్తగా ఉంటాయి ఏదో ఇద్దరు శత్రువులు కదా అని సర్దుకుపోయాయి ఇప్పుడు మూడు చెప్పాడు ఆయన ఇక్కడ ఆ రెండు గుర్తున్నాయా కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ రెండు చెప్పాడు మళ్ళీ వెంటనే అంటాడు పరమశత్రువు ఒక్కడైన ఆ కామరూపం దురాసనం కామరూపమైన మహాశత్రువుని జయించాలి అన్నాడు అంటే అక్కడ ఒక్కడిని చేస్తే చాలన్నాడు మళ్ళీ రెండు అన్నాడు ఇక్కడ ముగ్గురుని చెప్పాడు ఏమిటండి పెంచుకుపోతున్నారు శత్రువుని అంటే ఒక్కడి తాలూకా రెండు చేతులు వీళ్ళిద్దరూ కూడా మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఒక గుడ్డివాడిని భోజనానికి పిలిచి పిలవాలి అంటే వాటితో పాటు అలాగో వస్తాడు అలాగే కామం వచ్చిందని క్రోధం తప్పకుండా వస్తుందని తెలుసుకోండి అక్కడ ఆ రెండు వచ్చి లోభం తప్పకుండా ఉంటుంది కనుక మూడు కలిసే ఉంటాయి అందుకే ఒక దానితో పెరగకుండా చూడాలి ఎంతమందిని చూస్తుంటామో కేవలం ఒక కోరిక మోహమై కామమై క్రోధమై లోభమై ఎలా పతనం జరుగుతూ ఉంటుందో అని మూడింటినీ ప్రయత్నరూపకంగా జయించి ఆ తర్వాత చేయవలసింది ఆత్మన శ్రేయ ఆచరతి తన యొక్క ప్రయత్నించాలి ఎప్పుడు మూడు జయించి దీని నుంచి విడువడి అది చేయి ఆత్మన శ్రేయస్సుకై ప్రయత్నించాలి అన్నాడు ఎందుకు ఇలా చెప్పాడండి ముందు ఆత్మశ్రేయస్సుకై ప్రయత్నించ చేయొచ్చు కదా అంటే ఆత్మశ్రేయస్సుకు ప్రతిబంధకాలే ఆ మూడు అన్నాడు అసలు నీ ప్రయత్నమే చేయనివ్వు ఆ మూడు ఉంటే చాలామంది వీటి వల్ల ప్రయత్నాలు కూడా చేయరండి ఒకరు క్రోధం వచ్చింది వెంటనే దేవుడు ఇంత పని ఆ దేవుడు ఇంత చేశాడు ఇంక రేపటి నుంచి పూజలు క్రోధం కాదు ఇలాగా మనం అక్కడు ఎంతో చదువుకున్న వాళ్ళం భజనలు చేసేవాళ్ళం అనుకున్న వాళ్ళం కూడా క్రోధంతో అనుచితంగా దైవ నింది చేస్తారు పెద్దల్ని నిందిస్తారు ధర్మాన్ని నిందిస్తారు ఎంత ధర్మంగా ఉన్నా నేం బాగుపడ్డాను రేపటి ధర్మం చేయరాడు అప్పటికి వీడిదే పెద్ద ధర్మాత్ముడు ఇలాంటివన్నీ చూస్తుంటాం అందుకే ఈ మూడు జయిస్తే కానీ ఆత్మశ్రేయస్సుకు కావలసిన సాధన జరగదు ఎందుకంటే వీటితో పాటు అది చేయడం మంచిదే మరి ఇది పోయాక అది చేస్తామని ఇది పోదు అది చేయడం జరుగుతుంది కనుక ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఈ వాసనలో ఉన్నంతకాలం ప్రయత్నాలు కూడా పాడవుతుంటాయి మీరు గమనించండి అందుకంటే మనం చేసే తపస్సులో అనుష్ఠానాల సమయంలో కూడా మూడు వికారాలు పెరుగుతూ ఉంటే అవి సాగవు ఎందుకంటే ఇటు భోజనం చేస్తూనో పానీయం పుచ్చుకుంటూనో లోపల ఇసక వేసుకుంటుంటే ఏమైనా బాగుంటుందో చెప్పండి ఇక్కడ అవి ఎలాగో ఇలాగే వీటిని రానివ్వకుండా చేసి తర్వాత ఆచరిత్యాత్మన దీనికి భగవత్పాలు వారు మంచి అన్వయం చూపిస్తారు ఏమిటంటే ఆత్మన శ్రేయ అది చాలా ముఖ్యం ఆత్మ యొక్క శ్రేయస్సు శ్రేయస్సు అనే విషయం మనం చెప్పుకున్నాం ప్రేయస్సు శ్రేయస్సు శ్రేయస్సు అంటే శాశ్వతమైన సౌఖ్యాన్ని శ్రేయస్థనాలి తత్కాల సౌఖ్యాన్ని ప్రేయస్ అనాలి అంటే లోకంలో ప్రియమైనవి ఏవి అంటే తత్కాల సౌఖ్యాలు శాశ్వత సౌక్ష్యమే శ్రేయస్సు అందుకోసం పుట్టింది గీతాబోధ తత్కాలం లేని కోసం పుట్టలేదు తాత్ శాశ్వత శ్రేయస్సు కోసం ఉద్భవించింది ఆ శ్రేయస్సు కోసం వాడు ఆచరితి ఆచరిస్తాడు ఎప్పుడు ఏతేర్విముక్త వీటి నుంచి బయటపడ్డవాడు ఆచరిస్తాడు అందుకే ఎత్ ప్రతిబద్ధ పూర్వన్న ఆచరతి తదపగమాత్ ఆచరతి తత తదాచరణాత్తి పరంగతి మోక్షమపి అని భగత్వాలు అందంగా చెప్పారు ఇదివరకు ఈ మూడు ప్రతిబంధకాలుగా ఉండడం వల్ల వాడు ఆచరించలేకపోయాడు ఆ మూడు తొలగిపోయిన తర్వాత ఆచరిస్తాడు ఆచరించడం వల్ల వాడికి పరాగతి మోక్షగతి లభిస్తుంది కనుక మోక్షం లభించాలంటే శ్రేయస్సుకేదవసరం అది ఆచరించాలి అది ఆచరించాలంటే ఈ మూడు తొలగాలి ఇది క్రమం అంత వివరించాడు దీనికి ఒక అందమైనటువంటి కథ వారికి బృహదారణ్యుకు ఉపనిషత్తులోనూ కనబడుతుంది నేను బృహదారణ్యక మంత్రంలోనే దేవతలు అసురులు అనే మాట బృహదారుణ్యక మంత్రంలో కనబడుతూ సర్వసృష్టిలోనూ రెండే వర్గములు ఉన్నాయి దేవ అసురు వర్గములు అది గుర్తుపెట్టుకోవాల్సింది దేవాసుర నమస్కృతం అని కూడా అంటాం సృష్టిలో అది ఇద్దరే దేవతలు అసురులు అంటే దేవలోకం అసురులలోకం రెండు ఉండేది అని కాకుండా ఈ లోకంలో రెండు ఉన్నాయి దీనికి సంబంధించి బృహదార ఎకంలో ఒక మంచి కథ కనబడుతుంది దానికి ఈ అధ్యాయానికి పూర్తి అనుబంధం ఉంది ఎందుకంటే ఉపనిషద్బోధే కదా భగవద్గీత అందుకు ప్రజాపతి వద్దకు ఒకసారి దేవతలు మానవులు అసురులు ముగ్గురు వెళ్ళి మాకు ఏది శ్రేయస్సో అది బోధించు అని అడిగేత్త అయితే ముగ్గురికి ఒకటే చెప్పాలి మళ్ళీ వాడికి చెప్పా నాకైతే చెప్పా అంటారు కదా ద దా ద అన్నట్టయినా అంటే ద దా దా దా అని పిలవడం కాదు ద ద మూడు అక్షరములు చెప్పేట అంటే ముగ్గురికి దకారమే బోధించాడు దకారమా అంటే ఏమిటన్నాడు ఇప్పుడు చూసారా అర పొందవలసింది ఒకటే అయినా అర్హులు ఒకలా ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది స్వభావానికి తగ్గట్టు చెప్పాలి అందుకే మొట్టమొదట దేవతలకు చెప్పాడు అంటే దామ్యత దేవతలకు చెప్పిన మాట దామ్యత అంటే దమము కలిగి ఉండండి నిగ్రహం కలిగి ఉండండి అన్నాడు ఎందుకలా చెప్పారంటే దేవతలకు భోగాలు ఎక్కువ దేవశరీరాలకు భోగమే ఎక్కువ కర్మాచరణ చేయడానికి అవకాశం లేదు కదా దేవదేహాల్లో ఇదివరకు చేసిన పుణ్యములు యొక్క సుఖములు అనుభవిస్తుంటారు ఎప్పుడైతే సుఖానుభవము ధనము సంపద ఉంటాయో అప్పుడు నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది అంతే కదా దానితోన అనుచితంగా ప్రవర్తిస్తాం అందుకే వాళ్ళకి భోగములు ఎక్కువ గనక వాళ్ళకి నిగ్రహము కలిగి ఉండండి అన్నాడు భోగమున్నవాడిగా నిగ్రహం చెప్పాలండి లేనివాడికి నిగ్రహం చెప్తారు ఎవడి డబ్బు దోబరా చేయకండి నేను ఎవరికి చెప్తాను డబ్బు ఉన్న వాడికి చెప్తారు లేని వాడికి వెళ్ళి దోబరా చేయకని చెప్తారా వాడు అంటాడు నాకు గానీ డబ్బు ఉంటేనే ఎంత దానం చేసేవాడినో లేదు కనుక మాట అన్నాడు వస్తువు చేస్తాడో లేదు దేవుడికి తెలియాలి ఇక్కడ అందుకు ఉన్నవాడికే చెప్పాలి దామ్యత నిగ్రహము కలిగి ఉండండి అని చెప్పాడు ఇక అసురులు అక్కడ ఉన్నారు మాకో దయధ్వం దయ కలిగి ఉండండి అని చెప్పాడు ఎందుకంటే మీరు అక్రూరులు మీకు దయ ఉండదు ఎవరిని చూసినా హింసించే బుద్ధే మీకు ప్రధానంగా ఉంటుంది మీరు మంచి పనులు చేసినా వాటి ప్రయోజనం కూడా హింసే ఇంకోడిని పీడించడానికే మీకున్న తపస్సును వాడుకుంటారు మీకున్న సంపదల్ని వాడుకుంటారు బలాలను వాడుకుంటారు కనుక మీకు ఉండవలసింది దయ అంటే వాడున్న స్థితి నుంచి వాడు ఉద్ధరింపబడాలండి అందరూ ఉద్ధరింపబడాలి వాడున్న స్థితి నుంచి కనుక రాక్షసులకి దయ మానవులు మాకో అన్నట్ట దానం దానం చెయ్యండి అయ్యా అని అందుకే మీరు చేయవలసిన దత్త ఇది పట్టుకునే మహానుభావులు కాంచీ యతీంద్ర శ్రీ స్వామివారు మైత్రీం భజత అఖిలవురు జైత్రీం అంటూ ప్రపంచానికి జాతీయ గీతం రచించిన మహా ఆచార్యులండి ఆయన ప్రపంచానికి గీతం రచించాడు ఆయన అంతర్జాతీయ గీతం రచించిన మహానుభావుడు సమస్త దేశాలకి సందేశం అది నిజానికి అది అన్ని దేశాల వారు వారి వారి యొక్క సెనెట్లోనో పార్లమెంటుల్లోనో అసెంబ్లీల్లోనూ రోజూ పారాయణ చేయవలసినటువంటి ఒకే ఒక్క అంతర్జాతీయ గీతం అండి భజత అఖిల ఉర్జత్రిం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఉపనిషత్ సందేశం ప్రపంచానికి ఉపనిషత్తు ఇచ్చిన సందేశం అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటాడు కొన్నాళ్ళకి ప్రపంచంలో ఏ మతము మిగలదు మిగిలిది ఒకటే మతం అదేమిటంటే వేదాంతిక్ వేదాంత మతమే ఎందుకంటే ఔచిత్యం ఆలోచించడం మానవుడు మొదలు పెట్టాడు అంటే మేధ పనిచేయడం మొదలు పెడితే ఆ మేధాశక్తికి తగ్గ జ్ఞానం ఇవ్వగలిగింది వేదాంత మాత్రమే అదే ఆ వేదాంత మతం ఏది ఉందో దాన్ని సారం అందించారు మహానుభావులు దామ్యత దత్తాం శ్రేయో భూయాత్సకల జనా మైత్రీం భజత అఖిల ఉర్జత్రీం ఆత్మవదేవరాన పి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాంత్యజత త్యజత పరిష్వక్రమమాక్రమణం హాయిగా భూమి దుండండయ్య బాబు జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు దయామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనందరికీ తండ్రి తల్లి ఎవరు గమనించుకు నీకు అన్నం పెట్టేడు భూదేవి కనుక తల్లి తండ్రి ఉన్నారు ఇదంతా యావా పృథివీ సత్యమస్తు పితరు మాతర్యధ గోపభ్రువేవా అని చెప్పుకుంటున్నాం మంత్రంలో అది వేదమతం భూమి తల్లి ఆకాశం తండ్రి తండ్రిలాగే బీజములన్నీ భూమి మీదకు వస్తూ అది వండి ఇచ్చిన తల్లిలాగా భూమి మనకు అందిస్తున్నది అందుకే జననీ పృథివీ కామదుగాస్తే జనకోదేవా సకల దయాళు దత్త దయధ్వం జగతాం శ్రేయో భూయాత్ సకల జనాం సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపులైన ఆదిశంకర మరొక అవతారమైనటువంటి కాంచీతింద్రి చంద్రశేఖరేంద్ర శస్తి మహాస్వామి వారు ఈ మూడు మాటలు బృహదారణ్యకంలో ఉన్న కథ దామ్యత దయధ్వం దత్త అయితే ఈ మూడు దేవతలకి అసురులకి మనుషులకి చెప్పినప్పుడు మనుషులకి దత్త ఒక్కడ చెప్తే సరిపోతుంది కదా ఆ రెండు ఎందుకు చెప్పడం మనకు అక్కర్లేదు కదా మన దేవతలు ఇంకా కదా అసురుల ఇంకా కదా అంటే అక్కడ బృహదారణ్యకంలో భాష్యం రాస్తూ శంకరులు ఇలా అంటారు బృహదారణ్య అథవా నా దేవా అసురావా అన్యే కేచన విద్యంతే మనుష్యభ్య మనుష్యుల కంటే దేవతల అసురులు వేరే లేరయ్యా అతో మనుష్యైన శిక్షితవ్యం ఏతత్రయం ఇది మనుష్యులే ఈ మూడింటిని సాధించాలి అని మనుష్యులకి కలిపి వాడికి విడికి విడిగా చెప్పడు మధ్యలో ఉన్నట్టు మనుష్యుడు అటు అసురుడు దేవత మధ్యలో మానవుడు ఉన్నాడు అందుకే ఆ గుణాలు ఈ గుణాలు కలిసి వీళ్ళు ఉంటాయి ఇక్కడ తనకున్న మనుష్య గుణాలతో కలుపుకుని ఈ మూడు ఉంటాయి కనుక ఎందుకంటే వీడి కర్మదేహం కనుక వీడి దానం చేయాలి వాడు భోగదేహం కనుక వాడికి నిగ్రహం ఉండాలి వీడి రాక్షస దేహం కనుక వీడికి దయ ఉండాలి మూడు నీళ్ళు ఉన్నాయి కనుక మూడు నీకు కావాలని మానవుడు చెప్పాడు ఎందుకంటే అసురు గుణాలు వీళ్ళు ఉన్నాయి దైవీ గుణాలు ఉన్నాయి ఇవి ఎక్కడవి కనుక పురాణాదుల్లో చెప్పబడ్డవి ఒకవనొక జాతి లక్షణాలు కాకుండా గుణ లక్షణాలు గుణస్వభావాలని చెప్పుకోగలగాలి ఎందుకంటే పురాణాలను వక్రీకరిస్తున్నటువంటి ఒక కుహనా బలిసిపోతున్న కాలంలో మనం ఉన్నాం వాళ్ళు ఆఖరికి రావణాసురుణ్ణి మహిషాసురుణ్ణి అదేదో అన్యవర్గీయుల వాళ్ళ చితరించి ఇదేదో అగ్రవర్ణం వారు అన్యవర్ణాల వారిని అనచేయడం అనే కువ్యాఖ్యానాలు చేస్తే అవి పట్టుకుని ప్రతీ పండుగలోని వార్తాపత్రికలు మీడియాలు నానా పిచ్చిగోలు చేస్తూ ఉంటే సహిస్తూ క్షమిస్తూ ఉన్నటువంటి సంపదకి చెందిన హిందువులకు నమస్కారం ఎటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యానం అంటే ఇది సరి అని వ్యాఖ్యానం చెప్పగలగాలి దైవీగుణ అసురుగణముల గురించిన ఈ అధ్యాయం అంతవసరం అయితే ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ మూడు కూడా ఎంత చక్కగా తెలుస్తున్నారు మొట్టమొదటిది కామ కామం జయించాలి కామం ఒక వస్తువుని భోగించాలనే వాంఛ అది ఏదైనా కావచ్చు వస్తువుని విషయాలను అనుభవించాలనేటువంటి వాంఛ అది ధర్మబద్ధంగా అయితే పర్వాలేదు భగత్స్వరూపమైన స్వామి చెప్పాడు ధర్మావిరుద్ధో భూతే భూతేశు కామోస్మి భరతశభర్మ విరుద్ధమైపోతుంది అది అందుకు అటువంటి ధర్మవిరుద్ధమైన కామం మొదటిది రెండవది క్రోధం మూడవది లోభం ఇటువంటి భోగేచ్చని జయించాలి అంటే ఉండవలసింది దామ్యత నిగ్రహం ఉండాలి నిగ్రహంతో కామాన్ని జయించాలి కనుక దామ్యత అక్కడికి వస్తుంది క్రోధం క్రోధాన్ని దేనితో జయించాలంటే దయ దయతో క్రోధాన్ని జయించాలి కారుణ్యంతో శాస్త్రం చెప్పింది ఏ కాలమైనా సత్యమైన అయినా అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది తెలుసుకోండి అది నా సుఖం వాడికి సుఖం లేదు అంటే ఇకలోకంలో వాడికి సుఖం ఉండదు పైగా అధర్మంగా బ్రతికేవాడికి అడుగడుగునా భయమే వాడు సరిగ్గా భోజనం కూడా చేయలేడు వాడికి తెలియదు కానీ వాడు ఎంత వేదన పడుతూ ఉంటాడు ఇక్కడ తర్వాత నా పరాంగతి తర్వాత పరాగతి కూడా లేదు పరాగతి అంటే దీని తర్వాత వచ్చేటటువంటి ఇతర లోక సుఖాలు కూడా లేదు లేదా పరాగతి అంటే మోక్షం అర్థం చేసుకుంటే మోక్షం కూడా లేదు అంటే ధర్మపురుషార్థానికి మోక్ష పురుషార్థానికి కూడా చెడిని వాడైపోతాడు అతడు అందువల్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత ఏదైనా ఒకటి చెయ్యాలా చెయ్యకూడదా అనే నిర్ణయానికి శాస్త్రం ప్రమాణం నీ ఇష్టం ప్రమాణం కాదు తెలుసుకో ఇక్కడ అది శాస్త్ర ప్రమాణం శాస్త్రం అనగా అదొకటి మాట చెప్పాలి కదండి శాస్త్రం అంటే కర్తవ్యాకర్తవ్యం జ్ఞాన కారణం విధి విధి ప్రతిషేధాక్ష్యం శాస్త్రం విధి ప్రతిషేధాక్షం అంటే విధి నిషేధాలను బోధిస్తూ కర్తవ్య అకర్తవ్యాలను తెలియజేసేటువంటి జ్ఞానకారణమైన దానిని శాస్త్రం అంటారు కర్తవ్యం అకర్తవ్యం అంటే చెయ్యవలసినది చెయ్యకూడనిది ఈ రెండూ చెప్తుంది శాస్త్రం చేయకూడదని ఎందుకు చెప్పారండి చేయకూడదు కనుక తెలుసుకుని చేయకుండా ఉండాలి ఇది తెలుసుకుని చెయ్యాలి అందుకే విధి ప్రతిషేధ ప్రతిషేధ మాటకి నిషేధం అనుకో అర్థం విధి నిషేధాత్మకం శాస్త్రం విధి నిషేధం అంటే కర్తవ్య కర్తవ్యములను బోధించుట ఎందుకు విధి నిషేధాలు తెలుసుకోవాలి జ్ఞానకారణం కర్తవ్యకర్తవ్యములు తెలుసుకుంటే జ్ఞానం లభిస్తుంది అది ఇచ్చేదేదో దాన్ని శాస్త్రం అంటారు అయితే శాస్త్రం అంటే ఇది ఒకటి తెలియాలి కదా ఎన్నిటికీ శాస్త్రం నాస్తికి శాస్త్రం కూడా ఉంది వాడు కూడా శాస్త్రం పేరు పెట్టాడు కానీ శాస్త్రం మాట ఎక్కడి నుంచి వచ్చిందో అదే ప్రమాణం తీసుకోవాలి శాస్త్రం మాట పుట్టింది వేదం నుంచండి కానీ భగవత్ భగవంతుని యొక్క ఉద్దేశంలో అంటే కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశంలో శాస్త్రం అంటే వేదం వేదమే ప్రమాణము ఎందుకంటే ప్రారంభం నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏమని భగవానుడు వేదస్వరూపుడు ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలోనే ప్రవృత్తి నివృత్తి మార్గములు రెండే ఉన్నాయి అని ద్వితీయాధ్యాయంలో ఏం చెప్పాడో దాని గురించి ఉపోద్ఘాతంలో భగవత్పాద వారు తెలియజేస్తూ ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గములే మానవుణ్ణి తరింపజేస్తాయి ఒకటి సంసారంలో ప్రవర్తించే లక్షణం ఉన్న వాళ్ళకి ప్రవర్తి ధర్మం సంసారం నుంచి మరలైనటువంటి ఎత్తులకు నివృత్తి ధర్మం ఈ రెండూ తరింపజేస్తాయి ఈ రెండు తరింపజేయడానికి భగవానుడైన ఆదినారాయణుడు వేద రూపముగా రెండింటిని అందించాడు వేదమాన స్వరూపమే అందుకు వేదమే శాస్త్రం అందుకే అనేక చోట్ల వేద శబ్దాన్ని అని వాడతాడు వేదైశ్చ సర్వ ఈ రహమేవ వేద్య వేదాంతకృతి వేదమే ప్రమాణం మరొకటి కాదు అయితే వేదము ప్రమాణమే ప్రధానం కానీ వేదంలో చెప్పినది చెప్పే ఇతర శాస్త్రములు కూడా ప్రమాణమే వేదములో చెప్పినది చెప్పే ఇతర శాస్త్రములు జాగ్రత్తగా విన్నారు కదా ఏదైతే వేదంలో చెప్తారో ఎందుకంటే వేదమంత్రములు మామూలు భాష కాదు అది ఒప్పుకోవలసినది కొంతమంది సంస్కృతం పుట్టిన తర్వాత వేదమంత్రం వచ్చింది అనుకుంటారు వేదం తర్వాతే సంస్కృతం వచ్చింది ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే వైదిక భాష వేరు ఇతర లౌకిక కావ్య సంస్కృతం వేరు రెండుకి చాలా భేదం ఉన్నది అందుకే వైదిక నిఘంటువులు నిరుక్తమంటారు దీనికి నిఘంటువు అంటారు ఇన్ని వేదములు ఉన్నాయి అది వేదమంత్రాల గురించి ఆలోచించేటప్పుడు ఋషులు తపశక్తితో ఉన్నప్పుడు ఆ తపశ్శక్తి ప్రభావం వల్ల వాళ్ళకు ఒక అతీంద్రియమైనటువంటి జ్ఞానశక్తి వికసిస్తుంది దానికి వారికి ఈ అనంతాకాశంలో గర్భితమైన దివ్య శబ్దములు వినబడతాయి వాళ్ళు వాటిని వింటారు అది ఈశ్వర రూప శబ్దములు లేదా శబ్దరూప ఈశ్వరుడు అది వాళ్ళకి అతీంద్రియమైన శ్రవణానికి గోచరమవుతాయట వాళ్ళు ఏది విన్నారో దాన్ని తెలియజేస్తారు కనుక వాళ్ళు దాన్ని దర్శించారు దర్శించారు అంటే అతీంద్రియ శక్తితో గ్రహించారు అందుకే వాటిని ద్రష్టలు అంటారు ఋషుల్ని ఋషి దర్శనాత్ అలాగే మంత్రద్రష్టారహ ఋషయహ అని చెప్పారు ఇక్కడ మంత్రాన్ని దర్శించేవారు ఋషులు వేదముల్లో వాక్యాలు కావు మంత్రాలు మంత్రాలు అన్నప్పుడు చెప్తావు ఏ అర్థం చెప్తే నీకు అర్థమవుతుంది మానవుడి స్థాయి పక్వత కలిగిన బ్రహ్మజ్ఞాని స్థాయి వేరు సాధారణంగా లౌకిక జ్ఞానం కలిగిన వాడి వేరు అలాగే లౌకిక విద్యల్లో ప్రవీణుడైనటువంటి సైంటిస్టులు వాళ్ళ స్థాయి వేరు వేదమంతరం ఏ స్థాయికి సంబంధించి చెప్తుంది చూడండి ఇక్కడ వేదము ఋషి తపస్సమాధిలో విన్నది మనిషి మామూలు స్థితిలో ఎలా అర్థం చేసుకోగలడు అసలు అర్థం చేసుకోవాలి అనుకోవడం కూడా తప్పే సమాధి స్థితిలో వినబడినటువంటి భాష సమాధి స్థితిలో ఉన్న ప్రజ్ఞ మాత్రమే అర్థం చేసుకోగలరు అప్పుడున్న ఇంటలెక్చువల్ లెవెల్ వేరు సమాధి స్థితిలో ఉన్న ఇంటలెక్చువల్ లెవెల్ వేరు సామాన్యుడు ఇంటలెక్చువల్ లెవెల్ వేరు సామాన్యుడు అంటే మళ్ళీ ఇందులో మూర్ఖుడున్నాడు శాస్త్రవేత్తలు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు వీళ్ళందరూ కలిపి సామాన్యులే దాంతో పోల్చి చూస్తే కనుక ఆ ప్రజ్ఞకు మాత్రమే అర్థమయ్యే వేదార్థము మనకు అర్థమైపోవాలి డిస్టరీ దగ్గర పెట్టుకు చూసుకోవాలంటే అలా ఉంది అవుతుందండి దానికి అబడు తెలుగులో అనువాదం చేసేస్తాడు తెలిసిన సంస్కృత భాషతో అది పట్టుకుని పట్టు గురించి కూడా వేదముల్లో చెప్పారు అహో అంటారు అక్కడే చెప్పినట్లయితే ఇక్కడ ఉండట్టుగా అక్కడికి ఎందుకు వెళ్ళడం ఆ దౌర్భాగ్యం తెలియదు ఇక్కడ కారణం వేదాలకు అనువాదం కూడా తప్పే అన్నారు తప్పు అంటే వేదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు సమాధి ప్రజ్ఞ లేదు లేనప్పుడు ఋషులు ఏర్పరిచిన విధానాలు ఆరు శాస్త్రాలు ఉన్నాయి వాటిలో అధ్యయనం చేసి ఋషికల్పు లేని వారు అర్థాలు చెప్పారు అవి తెలుసుకో కానీ వేదం ప్రకారం జీవించాలి నిజమే కానీ వేదమంతరం ఎవరికి అర్థమవుతుంది కానీ వేదంలో చెప్పిన ధర్మాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా స్మరించి అంటే వేదంలో ఏది శ్రవణం చేశారో అంటే పరమేశ్వర స్వరూపాన్ని ఋషులు శ్రవణం చేశారు గనక శృతి దానిని ఆ ధర్మాన్ని ఋషుల వంటి మహాత్ములు స్మరిస్తారు అంటే ఈ కాలంలో ఈ ధర్మాన్ని ఎలా చేయాలి ఆలోచించి ఏది కాలానుగుణంగా అంటే ఈ కాలం ఎలా తోస్తేలో వెళ్ళిపోవడం కాదు ఈ కాలానికి ఆ ధర్మాన్ని ఎలా అప్లై చేయాలని ఆలోచిస్తారు వేద్ధర్మాన్ని అరి వీళ్ళు పాడు కాకుండా ఈ వేద్ధర్మం ఈ కాలానికి అనుగుణంగా ఎలా చేయాలని ఋషులు ఆలోచించి ఆయా కాలానుగుణంగా ఋషికల్పులైన మహాత్ములే రచించిన శాస్త్రములు పేరు స్మృతులు అందుకే భాష్యకారులందరూ శాస్త్రం అంటే రెండే చెప్పారు శృతి స్మృతి రెండింటినే చెప్పారు ఇక్కడ శృతి స్మృతి అన్నప్పుడు మళ్ళీ స్మృతిలో రెండు ఉంటాయి ఆ రెండు ఏమిటంటే ధర్మశాస్త్రములు పురాణములు ఈ రెండింటినీ కలిపి స్మృతి అంటారు అందుకే భగవత్పాల్ అనేక చోట్ల భారత వాక్యాలను పురాణ వాక్యాలను చెప్పేటప్పుడు స్మృతి ప్రమాణం అంటారు దాని స్మృతి అనే ధర్మశాస్త్రము స్మృతే పురాణము స్మృతే అంటే వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని జ్ఞాపకం చేయడానికి స్మృతులు కనుక ఇప్పుడు శాస్త్రం అంటే ఏమైంది అవి కూడా శాస్త్రం అయిపోయాయి శృతి స్మృతి పురాణములు శాస్త్రములు ఎందువల్ల స్మృతులు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రములు అయ్యాయంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప్రహ్మయ్యేత్ వేదమే ఇతిహాస పురాణముల ద్వారా వచ్చింది కనుక శాస్త్రం ప్రమాణం అని కృష్ణ పరమాత్మ గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శృతులు స్మృతులు ప్రమాణము అందుకే ఈ రెండిటిని ఎవడనుసరిస్తాడో వాడు మాత్రమే ధరిస్తాడు అమ్మవారు ఒక మాట అంటారు ఒక చేతుల్లో శృతి ఒక స్మృతి పట్టుకున్నాను ఈ రెండింటిని అనుసరించే వాళ్ళు నా చేతుల్లో ఉన్నవారు అనుసరించిన వారు నా చేజారి చేజారిపోయిన వారు అందండి అమ్మవారు ఇక్కడ అన్నిక వాళ్ళని పట్టుకొని ఉద్ధరించాలని చెప్పేసింది దత్తాలి వాళ్ళని భ్రష్టులు అంటారు ఇక్కడ అది శృతి స్మృతులే శాస్త్రములు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అన్నప్పుడు శృతి స్మృతులు అసలు పరమాత్మ అనేవాడు కూడా జీవితానికి పరమార్థం అదని మొట్టమొదటి భూమి మీద చెప్పిన ఒకే ఒక్క గ్రంథం వేదం తెలుసుకోండి ఇక్కడ అలాగే పరమాత్మ అంటే సాకారుడని నిరాకారుడని అనేకమని ఏకమని ఎన్ని రకాలుగా భగవంతుడి గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా యుగాల కృతమే క్రితమే ఆలోచించి ప్రతిష్ఠించిన ఒకే ఒక్క గ్రంథం వేదం తర్వాత ఎందరు చెప్పినా అందులో ముక్కలే అది సమగ్రం తెలుసుకోండి ఇక్కడ నీకు భగవంతు నిరాకారుడిని అనిపిస్తుందా రా అది మా వేదంలోనుంది నిరాకారా లేదు ఆకారం ఉంది అది మా వేదంలోనుంది భగవంతుడి ఏకం అది మేము ఎప్పుడో చెప్పాము ఏకం అద్వితీయం బ్రహ్మ కాదు అనేక దేవతలు అది కూడా మేము ఎప్పుడో చెప్పాము దేవతలు అందరూ ఉన్నారని కానీ ఎన్ని రకాలుగా భగవంతుడి గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా ఎప్పుడో ఆలోచించే ఋషులు ఆ ఋషులు ఆలోచించే ధర్మమే సనాతన ధర్మం ఆర్షధర్మం ఆర్యధర్మం శాస్త్రం అంటే అదొక్కటే మిగిలినవని బ్రహ్మశాస్త్రముదే ఇదే బ్రహ్మశాస్త్రం అని తెలుసుకోండి ఇక్కడ అందుకు తరించాలంటే ఆ శాస్త్రాలు పట్టుకోవాలి ఇది విడిచిపెట్టేసి ఆ శాస్త్రంలో చెప్పారు కానీ నేను కొత్త కూడా చెప్తున్నాను కనుక మీరు విగ్రహాలు పూజించక్కర్లేదు ఇంట్లో ఆచారం పాటించక్కర్లేదు అలాగా ఊపిరి మీరు దృష్టి పెడితే చాలు అంటే ఇది చెప్పడానికి అవన్నీ అక్కర్లేదని చెప్పడం నువ్వెవడివి కొందరు చెప్తున్నారు నేను చెప్తున్నా ఏం పర్వాలేదు సంజావందని చేయి పర్వ రాత్రి పడుకునే ముందు పదిసార్లు అనుకోండి ఈ రోజులు ఎక్కడ కుదురుతుంది అంటే వాడికి కుదరలేదు కానీ వీడు చెప్తాడు నేను చెప్తున్నా అంటే వీడు చేసియాల్సిందే వాడు చెప్పడానికి శాస్త్ర ప్రమాణం చూసి చెప్తేనే ఎవడి మాట అనే వినాలి అంతేగాని నాలుగు పద్యాలు అడగడా చదివి నాలుగు వాక్యాలు రమ్యంగా చెప్పి పదిసార్లు జోకులేసి చప్పట్లు కుట్టించుకున్నంత మాత్రాన వాడి వాక్యం ప్రమాణం కాదు శాస్త్రమే ప్రమాణం తెలుసుకోండి ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం చూపించి మాట్లాడాలి ఏం పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు శాస్త్రం చెప్పిందో చెప్పు అప్పుడు వింటాం అనగలగాలండి వినేవాడు అటువంటి విజ్ఞత విడుకుండాలి అందుకని ఎవడైతే చెప్తుంది వినడమే మనకు యుక్తి మనం ఎవరు చెప్పిన మాట వినొద్దు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట వింటాం ఆయన ఒకడే చెప్పాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదనే దానికి శాస్త్రమే ప్రమాణం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం విషయాన్ని ఎలా చెప్పాలో మా గురుగారి దగ్గర నేర్చుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ దగ్గర ఎంత బాగా చెప్తున్నాడు అండి జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తమిహ అర్హసి శాస్త్రవిధానమును తెలుసుకుని ఇక్కడ కర్మ చేయడానికి నువ్వు అర్హుడవు ఇక్కడ ఇహ అంటే యుద్ధ భూములను భూమి ఎందు ఎందుకంటే కర్మాధికారం భూమి ఎందు మాత్రమే ఉంది బృహస్పతికైనా తపస్సు చేసుకోవాలంటే భూమి మీదకే రావాలి అందులో భారతదేశానికే రావాలి తెలుసుకోండి ఇక్కడ కర్మభూమి అండి ఇది అంత దివ్యమైనది అందుకే ఇతర భూముల్లో జీవించినా అక్కడ అనుష్ఠానం చేయవచ్చు తప్పేం లేదు పంచభూతాలు ఎక్కడున్నా చేయవచ్చు కానీ తరచు ఈ దేశానికి వచ్చి పుణ్యనదీ తీరాల్లో క్షేత్రాల్లో సాధన చేసుకుంటే వాళ్ళు మరింత శక్తిని పొంది అక్కడికి వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు అది వేరే విషయం అని ఇహ అన్నప్పుడు ఇక్కడ ఈ భూమి ఎందే ఇక్కడే కర్మాధికారం ఉంది కనుక జ్ఞాత్వా శాస్త్ర విధావనొక్తం కర్మ కర్తం ఇహ అర్హసి ఇక్కడ తగినవాడు సుమా అని చెప్పాడు సరిగ్గా పూర్తయింది పదహారు అధ్యాయ దైవాసర సంపద్ విభాగయోగం ఆడ తర్వాత మొదలవుతోంది శ్రద్ధాత్రయ విభాగయోగం అంటే ఇది మొత్తం అయిపోయింది ఇంకేముంది సాధనకి ఎంత పదునుగా ఆలోచించాలో విషయాన్ని చూడండి ఇక్కడ వెంటనే అర్జునుడు అడిగాడు స్వామి శాస్త్రాన్ని అతిక్రమించకుండా అనుసరించాలన్నావు ఎందుకు శాస్త్రం ఎందుకు మళ్ళీ మర్చిపోతే ఎలాగా కామక్రోధ లోభాలని జయించడానికి ఏది శ్రేయస్సో దాన్ని ఆచరించడానికి శాస్త్రం కానీ లోకంలో అందరికీ శాస్త్రం తెలుస్తుందని లేదుగా గొప్ప ప్రశ్న విషయండి శాస్త్రం తెలియకుండానే ప్రతివాడు కర్మాచరణ చేస్తూ ఉంటాడు ఆ కర్మాచరణకి కారణం శ్రద్ధ శ్రద్ధ అంటే ఇది నన్ను తరింపు చేస్తుంది మంచిదనుక నిశ్చితాభిప్రాయం శ్రద్ధ అంటే ఇది చేసుకుందాం ఒక నిశ్చితాభిప్రాయం వాడు ఎందుకు చేస్తాడు ఒక ఆయన ఉంటాడు ఆ డాక్టర్ అంటే నాకు చాలా నమ్మకం అండి అంటాడు దాని పేరు శ్రద్ధ మరొకడు కాదు ఇక్కడ వాడికి ఆ వైద్యుడు చెప్తేనే ఏదైనా చేస్తాడు మరొక దగ్గరికి వెళ్ళాడు అది పూర్వానుభవం కావచ్చు ఇతరులు చెప్పగా కలిగిన అభిప్రాయం కావచ్చు కానీ వంద మంది డాక్టర్లు లూళ్ళో ఉంటే వాడినే ఎందుకు ఎంచుకున్నానంటే దాని స్టడీ దానికి ఎంచుకున్న తర్వాత అతనికి ఇతరికి ఏం కుదిరిందో కానీ ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది ఇంక జీవితాంతం అతనే మన ఫ్యామిలీ డాక్టరు ఏదొచ్చిన ఆయన అని లోకంలోనే నాస్తికుడికి కూడా ఈ అభిప్రాయం ఉంటుంది అంతేగాని నేను మెడిసిన్ చదివాక అప్పుడు ఈ డాక్టర్ని నమ్ముతాను అంటే అక్కడ వాడికి నమ్మకం ఉందా లేదా నమ్మకమే శ్రద్ధ అంటే ఇప్పుడు వాడి హేతువాదం ఏమైపోయింది అంటే హేతువాది కూడా ప్రతి చోట హేతు ఎప్లై చేయడానికి అవ్వదు అయితే వాడు బ్రతుకు సాగదు ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ దగ్గరకి వెళ్ళిన ఇంజనీరింగ్ అంతా చదివి అప్పుడు బిల్డింగ్ కట్టిస్తానంటే లాభం లేదు తెలిసిన ఇంజనీరింగ్ చదివి కట్టించుకోడవే ఇక్కడ వాడు నమ్మేవు అప్పగించావు అంతే ఇక్కడ కానీ నమ్మకంతోనే బ్రతుకు అంతా నడుస్తుంది ప్రపంచ నాస్తికుడి బ్రతుకు కూడా నమ్మకంతోనే నడుస్తుంది తెలుసుకోండి ఇక్కడ వాడికో నమ్మకం దేవుడు లేడిని దాంతో నడిచేస్తున్నాడు వాడు ఏం చేస్తావు ప్రతి వాడు దాన్ని ఫిక్స్ అయిపోతాడు దీని పేరు శ్రద్ధ అండి ఈ శ్రద్ధ కొందరుకుంటూ ఉంటుంది ఇటువంటి శ్రద్ధతో కొందరు దేవతలను పూజించడం కనబడుతుంది లోకంలో అది యజ్ఞం యజ్ఞం అంటే దేవతారాధన కొన్ని మంచు పనులు అంటే వాడు నమ్మి చేస్తాడు ఇవన్నీ సైన్సే కాదు నమ్మి కూడా కొందరు చేసేస్తూ ఉంటారు శాస్త్రం తెలియదు అటువంటి వారి యొక్క శ్రద్ధని ఏమంటావు నువ్వు అని అడిగడికిష్ణుణ్ణి ఎంత గొప్ప ప్రశ్న చూడండి ఎందుకంటే నువ్వేమన్నావు శాస్త్రవిధిని అతిక్రమించకూడదు శాస్త్రం చెప్పినట్లు ఆచరిస్తేనే ఈ మూడు దుర్గుణాలు జయిస్తావు శ్రేష్ఠని పొందుతావు అన్నవాడివి మరి లోకంలో ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా శాస్త్రవిధిని విడిచిపెట్టి శ్రద్ధగా అనుసరించే వారి యొక్క తేషా నిష్టాతు వాళ్ళ నిష్ట ఏమంటావు నువ్వు నువ్వు చెప్పిన దాని ప్రకారం అసురుగుణాలు ఉన్న వాళ్ళందరూ నువ్వు పూర్వం చెప్పింది అధ్యాయంలో చెప్పింది నాకు అర్థమైంది నాకు అర్థమైన ప్రకారం అసురుగుణాలంటే రజోగుణ తమో గుణాలు దైవీ గుణాలంటే సత్వగుణం ఇది నాకు అర్థమైపోయింది కానీ రజోగుణ తమో గుణాలు అసురుగుణాలు ఈ దైవీ గుణాలు రజోగుణ తమో గుణాలు అనే అసరుగుణాలని దైవీ గుణాలైన సత్వగుణాలని ఈ రెండింటిని రెండు భాగాలుగా నాకు అర్థం చేసేసుకున్నాను ఇప్పుడు శాస్త్రం తెలిస్తేనే తమో గుణజనితమైనటువంటి కామక్రోధాలను జయించాలి అన్నావు కానీ శాస్త్రం తెలియకుండా చాలామంది శ్రద్ధతో కర్మ చేసేవారు కనబడుతూ ఉంటారు కదా అందరూ శాస్త్రాలు చదువు చేస్తున్నారండి ఒక ఆయన పొద్దున పూజ చేసుకున్నాడు ఇంకో ఆయన జపం చేసుకున్నాడు వీడన్నీ శాస్త్రాలు షడ్యూ చేసి మరి వాడిది శ్రద్ధే కదా అప్పుడు దాన్ని ఏమనాలి నీ లెక్క ప్రకారం శాస్త్రాన్ని అతిక్రమిస్తే కోడదన్నప్పుడు వాడి శ్రద్ధ శాస్త్రాన్ని అనుసరించిన సాత్వికమంటావా లేదా రాజస్తామసం అంటావా ఏంటి అది సాత్వికమా రాజసమా తామసమా అద్ధ ఇది చాలా చక్కని ప్రశ్న వేశారు అర్జునుడు అందుకే తేషాన్నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమహ ఇక్కడ ఈ మాటకి ఆహో అనే మాటకి మామూలు అహోస్విత్ అంటే ఆశ్చర్యం అనొక అర్థంలో ఇది సత్వమేనంటావా ఆహా లేక రజస్తమస్థంటావా అన్నాడు కానీ ఇది ఆ భాగం చేయడం లే అందంగా శ్లోక విభాగం జరిగింది సత్వమాహో రజస్తమహ అంటే రజస్తమాలను కలిసి ఒకచోట కూర్చోబెట్టాడు సత్వాన్ని ఒక చోట కూర్చోబెట్టాడు అందుకని దైవీగుణము అది ఆసురీ గుణం ఆసురీ గుణం తమస్సా రజస్సా అంటే రెండింటి మేలు కలయిక అది అక్కడ అలా ఉన్నది దాని పరిస్థితి అందుకే దాన్ని అక్కడ పెట్టేశాడు దీన్ని ఇక్కడ సత్వం ఒక్కటి ఇక్కడ పెట్టాడు ఇక్కడ ఆ శ్రద్ధ ఏమిటి ప్రశ్నార్థమైంది కదా దీనికి భగవత్పాదు భాష్యం లేకపోతే సరిగ్గా అర్థం కాదు ప్రపంచంలో ప్రతివాడు ఏవో శ్రద్ధతోనే ఉన్నాడు లోకంలో ఇప్పుడు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా ప్రతివాడికో శ్రద్ధ ఉంది లోకంలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఇప్పుడు లౌకిక మార్గాల్లో శ్రద్ధోదరిద్దాం ఎందుకంటే ఇది పరమార్థ జ్ఞానానికి సంబంధించింది కనుక పారమార్థికమైన విషయంలో ఆధ్యాత్మికంగా శ్రద్ధాళువులు చాలామంది కనబడుతున్నారు లోకంలో అందులో రజోగుణ తమోగుణ పూరితులు శ్రద్ధ గల వారు ఉంటారు సత్వగుణం వాళ్ళు ఉంటారు శాస్త్రం తెలియకుండానే వీరికి శ్రద్ధ ఉంటుంది అయితే ఎవరి శ్రద్ధ ఏమిటో ఎలా తెలుస్తుంది ఏది సాత్విక శ్రద్ధ ఏది రాజస శ్రద్ధ ఏది తామస శ్రద్ధ శాస్త్ర ప్రమాణం లేకపోయినా శ్రద్ధ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఆ శ్రద్ధని ఎలా పోల్చుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా వినవలసినది అండి దానికి భగవత్పాల్ వారు మంచి విషయం వేశారు ఇక్కడ శాస్త్ర విధి ఉత్సృజ్య భాష్యం దగ్గరే భగవత్పాల్ వారు దీన్ని చూపించారు శాస్త్రవిధిం శాస్త్ర విధానం శృతి స్మృతి శాస్త్ర చోదనాం ఉత్సృజ్య దీనికి వ్యాఖ్య రాస్తూ శాస్త్ర విధిం అంటే శాస్త్ర విధానము శాస్త్ర విధానం అనగా స్మృతి శాస్త్ర చోదనాం శృతి స్మృతులు చెప్పేటటువంటి కర్తవ్య రూప ధర్మములు వాటిని ఉత్సృజ్య పరిత్యజ్య పరిత్యజించి యజంతే ఈ శ్లోకం విన్నారు ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య యజంతే ఎవరు శాస్త్రవిధిని విడిచిపెట్టి యజంతే యజంతే అంటే ఆరాధిస్తారో దేవతారాధన చేస్తారో అని శాస్త్రవిధి తెలియదు కానీ దేవతారాధన చేస్తున్నారు చేయడానికి కారణం ఏంటి శ్రద్ధయా శ్రద్ధతో చేస్తున్నారు వారు అది మంచిదేనంటావా శాస్త్రవిధి తెలియకుండా శ్రద్ధగా దేవతారాధన చేయడం మంచిదేనా శ్రద్ధయా అన్విత వాళ్ళు శ్రద్ధ అంటే అర్థం ఏంటి ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ అనగా ఆస్తిక్య బుద్ధి అస్థివాదం ఉంది అంతే ఇప్పుడు శివుడిని పూజించారు మీరు వెళ్ళి కనబడ్డా పూజించమని అడిగాడా మరి ఎందుకు పూజించారు శివుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మకంతో వెళ్ళారు దాని పేరు శ్రద్ధ ఇక్కడ ఆస్తిక్య బుద్ధి అలా ప్రతిదీ కూడా మీరు యజ్ఞం చేసిన యజ్ఞ మీరు తర్వాత అనుభవించవచ్చు యజ్ఞం వల్ల అనుకోవచ్చు అనుకోను కూడా పోవచ్చు ఎందుకంటే యజ్ఞం జరుగుతుంటే అందరు ఇంద్రాయస్వాహ అంటే అగ్నిహోత్రం నుంచి ఇంద్రుడు చేస్తాడా కానీ ఇంద్రాయశ్వాహ అంటే ఇంద్రుడు పుచ్చుకున్నాడు అనుకుని నువ్వు చేస్తున్నావు దాని పేరు శ్రద్ధ అందుకే అన్ని కర్మలకి శ్రద్ధే ఆలంబనం శ్రద్ధ లేనప్పుడు ఏ కర్మ ఫలించదు అవునా లేదా అందుకే అది ఉంది అనుకుంటూనే చేస్తున్నావు అమెరికా ఒకటి ఉందనుకుంటేనే పాస్పోర్టు వీసా టికెట్ ప్రయత్నం అమెరికా అయ్యే లేదనుకుంటే ప్రయత్నం ఇక్కడ చేస్తావు లౌకికంగా కూడా ఆలోచించండి ఇక్కడ ఒక అమెరికా ఉందయ్యా చాలా బాగుంటుంది అంటే టికెట్ పాస్పోర్టు అంతేగాని అది అమెరికా ఏ లేదు అన్నట్టు ఒక ఆయన లేకపోవడం ఏంటి గ్లోబుల్లో చూడు ఫలానా చోటు ఉంది నా గ్లోబుల్ నమ్మ ఎలా నమ్మడం అన్నట్టు ఇంకా లేదు అమెరికాలో తీసుకున్న ఫోటో చూడండి అమెరికా ఫోటో అని నమ్మకం ఏంటి బొంబాయిలో తీసుకోవచ్చు కదా అంటాడు వాడిని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో చెప్పండి ఇక్కడ లోపలను కూడా మూర్ఖత్వం ఆ లోపలను చూపించట్లేదు కానీ వాడు అచ్చమైన హేతువాది అయితే చూపిస్తాడు అవునా లేదా అమెరికా ఒకటి ఉందని నమ్మకం ఉంటేనే మీరు పాస్పోర్ట్ ప్రయత్నం టికెట్ ప్రయత్నం అన్నీ చేసుకున్నారు వీసా ప్రయత్నం తర్వాత ఫ్లైట్ ఎక్కకి ఫ్లైట్ అమెరికాకే వెళుతుందా లేదా మొత్తం చమట్ల పట్టి దానిలో కూర్చుంటామా తప్పకుండా అమెరికా నమ్మకంతో ఆ ఇరవై గంటలు పడుకోగలుగుతున్నాం లేకపోతే అక్కడ నిద్రే పట్టదు అక్కడ శ్రద్ధ ఉందా లేదా చెప్పండి ఇక్కడ లోకంలో మళ్ళా లౌకిక విషయంలోనే ఒక శ్రద్ధ కనబడుతున్నప్పుడు ఇంకా ఇటువంటి దేవతా పూజలు చేసేవాళ్ళు శాస్త్రం తెలియకపోయినా అది ఉందని చేస్తున్నారు మరి శాస్త్రం చదవలేదు మరి ఎలా చేస్తున్నారు ఉందని నమ్మకం దానికో మాట చెప్పారు గురువుగారు శృతి లక్షణం స్మృతి లక్షణం వా కంచిత్ శాస్త్రవిధం అపశ్యంత అంటే శాస్త్రవిధి తెలియకపోయినా వృద్ధ వ్యవహార దర్శనాదేవా వృద్ధులు వ్యవహారాన్ని చూసి అంటే పెద్దవాళ్ళు చేశారు కదా అని పెద్దవాళ్ళు అంటే తన పూర్వీకులు కావచ్చు అదేవిధంగా జ్ఞాన వృద్ధులు కావచ్చు వీడు ఎవరినైతే జ్ఞానం అనుకుంటున్నాడు వాడు కనుక వాళ్ళు చేశారని చెప్పి వృద్ధ వ్యవహార దర్శనాదేవా శ్రద్ధధానత ఏ దేవాదీని పూజయంతి ఇహ ఎవరి గురించి ఇక్కడ అడుగుతున్నారు అర్జునుడు పెద్దలు చేస్తున్నారు కదా అని దానియొందు శ్రద్ధతో దానియొందు నమ్మకంతో మా నాన్న మా తాత చేశాడు అంతే అందుకని ఇవాళ ఎవడో ఒకడొచ్చి పలానా వాడిని నమ్ము నీకు రోగములు పోవును స్వస్థత కుదురును అంటే అదే తెలిస్తే మా తాత నాన్న మా వాళ్ళందరూ పాడైపోయారు వాళ్ళు బాగుపడ్డారు కనుక వాళ్ళు ఏ ధర్మంలోనే ఉన్నానో అందులోనే ఉంటానని గౌరవం ఉండద్దండి ఇవాళ కూడా వచ్చి కాగితీ ఇచ్చినంత మాత్రం నమ్మేసేవే నీ తండ్రిని నీ తాతనీ ముత్తాతని ఏ ముత్తాత తాత తండ్రి ఈ ధర్మంలో నుండి తరించారో వాళ్ళని నమ్మకపోతే ఇంకెందుకు అయ్యా ఇక్కడ అందుకే ఇక్కడ వృద్ధ వ్యవహార దర్శనాత్ ఏవా పెద్దల వ్యవహారం ఏదైతే దాన్ని చూసుకుని శ్రద్ధగా దేవాదులను పూజిస్తారు కదా వాడి శ్రద్ధ ఏమిటి ఎదిగారు ఇక్కడ భగవత్పాల్ వారు పట్టుకుని సామాన్యులకు కలిగే ప్రశ్నలు ఏమిటో పట్టేశారు అంటే శాస్త్రం తెలిసినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి శాస్త్రం ఉత్సృజ్య అన్నాడు కదా శాస్త్రం తెలిసినప్పటికీ శాస్త్రాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో పూజించేవాడి గతి ఏమిటి అదా అర్జునుడు ఉద్దేశం కాదుట శాస్త్రం తెలిసి కూడా శాస్త్ర విధిని విడిచిపెట్టే వాడు అసురుడు అయిపోయాడు వాడి గురించి ప్రశ్నే లేదు మరి ఎవడి గురించి ఇక్కడ చెప్తున్నా అంటే శాస్త్రం తెలియక ఇక్కడ ఆ మాట చాలా పదునైన మాట ఇక్కడ అంటే శాస్త్రం తెలుసు కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే ఎలా అండి ఒక ముందు నైవేద్యం పెట్టాడు నైవేద్యం పెడితే దీపం పెట్టాడు అరే శాస్త్రం అయినా ఒప్పుకోదలగా దీపం తర్వాత నైవేద్యం పెట్టాలి అన్నాం మనం ఇక్కడ అంటే నాకు తెలుసులేవయ్యా కానీ ఇలాగే చేస్తానంటే వాడినప్పుడు దీనిలోకి తీసుకురాకున్నాడు ఇక్కడ ఏదో తెలుసో తెలియకో అక్కడ చేశాడు కదా అని వీడు చేసేవాడికి ఎక్స్క్యూజ్ ఉందే తప్ప తెలిసి శాస్త్రాన్ని అతిక్రమించిన వాడి గురించి అక్కడ అడగట్లేదయ్యా మహానుభావా అని చెప్పారు దానికి అంత అందమైన వ్యాఖ్యలు వారు దేవాది పూజ విధి పరంకించిత్ శాస్త్రం పశ్యంతేవ తత్ ఉత్సృత్య అశ్రద్ధానతయా తద్విహితాయాం దేవాది పూజాయాం శ్రద్ధయా అన్విత ప్రవర్తన్ ఇది నశక్యతే కల్పయుతం అది శాస్త్రం తెలిసి దాన్ని దాటి చేశాడని వాడి గురించి ఇక్కడ అడగట్లేదు పూర్వోక్త ఎవ గృహ్యంతే ముందు చెప్పినట్లుగా శాస్త్రం తెలియక పెద్దలు ఆచరించారు కదా అని చేసే వాళ్ళ గురించి ఏమంటావు ఆ నిష్టని ఏమంటావు అని అడిగితే ఇది ఒక పెద్ద జనరల్ ప్రశ్నటి ఇక్కడ అడగడం ఒక్క కానీ ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కదాంతో సరిపోదు ఎందుకంటే శాస్త్రం తెలియక చేసేవాళ్ళు కనుక ముందు వాళ్ళ గురించి చెప్పాలి శాస్త్ర ప్రకారం అంటే శాస్త్రం ఏదైనా శాస్త్ర ప్రకారం చెప్తే బాధే లేదు ఇప్పుడు శాస్త్రం తెలియకుండా చేసేవాళ్ళ శ్రద్ధలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్రద్ధలు ఎలా కలుగుతాయి అంటే స్వభావంతో కలుగుతాయి అని మొదలు ఇక్కడ అంటే కొందరులో సహజంగా సాత్విక శ్రద్ధ ఉంటుంది కొందరులో రాజస శ్రద్ధ ఉంటుంది కొందరులో తామస శ్రద్ధ ఉంటుంది ఈ మూడు శ్రద్ధలనే వెలుగులో సమస్తమైన జీవితానికి సంబంధించిన కర్మలను ఇందులో చూపిస్తున్నాడు అండి ఇక్కడ ఈ మూడు శ్రద్ధలతోనే వాళ్ళ వాళ్ళ కర్మలు ఉంటాయి అని వివరిస్తున్నాడు అయితే ఈ మూడు కర్మలు ఎలా పుట్టాయో చెప్తున్నాడు భగవాను వాచా భగవంతుడైన కృష్ణ పరమాత్మ జగద్గురువు బోధిస్తున్నాడు త్రివిధా భవతి శ్రద్ధ దేహీనాం సా స్వభావజ స్వభావజ అది మర్చిపోవద్దు స్వభావం అంతేగాని సాధనతో తెచ్చుకోవచ్చండి కాదు స్వభావంతో వస్తాయి కొందరికి సహజంగా వస్తాయి కొందరికి అనడంలో కొందరికి ఒక స్వభావం ఇంకొందరికి మరొక స్వభావం ఉంటుందని తెలిసిపోయింది కదా కనుక మానవుడు అంటేనే శ్రద్ధ శ్రద్ధే మానవుడు ఒకటే మాట చెప్పాడండి ఇందాక చెప్పినటువంటి నాస్తిక లౌకిక అన్వయాల్లో కూడా శ్రద్ధ చూపించాం కదా కనుక మానవుడు అంటేనే శ్రద్ధ శ్రద్ధ మూడు విధాలు కానీ అందరూ శ్రద్ధావంతులైనా అంటే అటువంటిప్పుడు శ్రద్ధతో దీన్ని విను వేరే బోధించడం ఎందుకు అందరికి ఉంది కదా అక్కడ చెప్పే మాట శాస్త్రమనందు విశ్వాసం చెప్పేటప్పుడు శ్రద్ధగా బోధ అక్కడ ఇక్కడ చెప్పే శ్రద్ధ ప్రతివాడికి ఇది నాకు మంచిది అని ఒక అభిప్రాయం ఏర్పరచుకుని దాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాడు కదా యందు ఒక నమ్మకం పెట్టుకుంటాడు కదా దానికి శ్రద్ధ ఇది మూడు రకాలుగా ఉంటుంది సాత్వికి రాజసి చైవ తామసి చ ఇది తాంసృను సాత్వికి శ్రద్ధ రాజసి శ్రద్ధ తామసి శ్రద్ధ అని మూడు రకాల శ్రద్ధలుంటాయి వాటి గురించి చెప్తున్నాను విను అంటున్నాడు ఇది స్వభావజ స్వభావజ అంటే సహజం సహజం అనే మాట అందరూ వాడేస్తుంటారు కానీ సహజం అనే మాటకు అర్థం ఏంటి సహ అంటే నీతో పాటు జ పుట్టినది అన్నారు ఇక్కడ నీతో పాటు పుట్టింది కొంతమంది అంటుంటారు కోపం ముందు పుట్టి తర్వాత వాడు పుట్టాడు అంటే వాళ్ళు అంత ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట దానికి అందుకు చూపిస్తున్నాడు ఇక్కడ అలాగే వాడితో పాటు పుట్టేసింది ముందో వెనక్కు వాటితో పాటు వచ్చేసింది అక్కడ వాటితో పాటు వచ్చేవి ఏంటండి అది ఇక్కడ పట్టుకోవాలి వాడితో పాటు వచ్చింది అంటే జన్మాంతర కృత ధర్మాది సంస్కార మరణకాలే అభివ్యక్త స్వభావ ఉచ్యతే ఇది స్వభావ శబ్దాన్ని నిర్వచనం అందుకే అప్పుడేమవుతాయంటే భౌతికదేహం పోతుంది వాటి సూక్ష్మదేహంలో సంస్కారములు ఉండిపోతాయి అందుకే మరణకాలే అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే స్థూలదేహం పోతుంది కానీ సూక్ష్మదేహం ఉండిపోతుంది ఆ సూక్ష్మదేహం అవ్యక్త స్థితిలో ఉంటుంది అది బయటకి వ్యక్తీకరింపబడి దానికి లేవు కదా కానీ చేసిన వాటి అన్నిటి యొక్క సంస్కారములు ఉండిపోతాయి బీజరూపములు ఉండిపోతాయి ఈ సంస్కారములు వాడు తర్వాత జన్మల్లోకి వస్తాయి వీటిని స్వభావము అంటే ఇతర జన్మల్లో చేసిన వాటి యొక్క పుణ్యాపుణ్య కర్మల యొక్క సంస్కారములు ఏవైతే నువ్వు పుట్టక ముందే ఉంటాయో దాని నుంచి నువ్వు పుడతావు వాటితో పాటు పుడతావు వాటి వల్ల పుడతావు అందుకే వాటితోనే పుడతావు అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో పోదు అనేది ఇలాంటి వాటి గురించినండి ఇక్కడ అవి మొత్తం మూడు రకాలు ఉంటారు ఆ మూడు కూడా శరీరాదులను అనుసరించింది కాదయ్యా అంతఃకరణాన్ని అనుసరించిన శ్రద్ధలు ఈ మూడు కూడా అంటే సత్వరజస్తమో గుణాలు అంతఃకరణ ధర్మాలు శరీర ధర్మాలు కావు ఆత్మ ధర్మాలు కావు దేనివ్ తెలియాలి శరీర ధర్మాలు పుట్టడం పెరగడం నల్లగా ఉండడం తెల్లగా ఉండడం జ్వరం పట్టడం చావడం రోగాలు పాలవడం శరీర ధర్మాలు అంతఃకరణ ధర్మాలు సత్వర్జస్త మోగుణాలు వీటితోనే సుఖం దుఃఖం త్వంద్వం లాభం నష్టం రాగం ద్వేషం అన్ని అంతఃకరణ ధర్మాలే అంటే సత్వర్జస్థ మోగుణాలు దేన్ని ఆశ్రయించి ఉంటాయి అంతఃకరణాన్ని ఆశ్రయించి ఉంటాయి అంతఃకరణంలో ఏముంటాయి సంస్కారములు ఉంటాయి ఈ సంస్కారాలను అనుసరించి ఈ మూడు గుణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా అంతఃకరణల నుంచే వస్తాయి అందుకే సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత సత్వానికి అనుగుణంగానే అందరి శ్రద్ధ కలుగుతుంది ఇక్కడ సత్వం అంటే సత్వగుణాల్లో ఒకటి కాదు మరి సత్వగుణం ఎందుకన్నారంటే శుద్ధమైన అంతఃకరణం ఏ గుణం వల్ల వస్తుందో దాని సత్వం అన్నారు ఇక్కడ సత్వం అని పేరు అందుకే సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత అంటే సత్వము అనే మాటకి అద్భుతమైన నిర్వచనం ఏంటంటే విశిష్ట సంస్కార ఉపేత అంతఃకరణానురూప సత్వానురూప అన్నారు ఇక్కడ విశిష్ట సంస్కారం అంటే ఏ ఏ సంస్కారములైతే ఉన్నాయో గతజన్మ నుంచి తెచ్చుకున్న స్వభావ సంస్కారములు దానికి అనుగుణమైన అంతఃకరణం ఏదైతే ఉందో ప్రకటింపబడే శ్రద్ధని సత్వానురూప అంటారు ఇక్కడ సత్వ అనురూప సత్వమును అనుసరించి సత్వం అనగా అంతఃకరణం అంతఃకరణం అనగా పూర్వజన్మ సంస్కారములన్నీ ప్రోగైనటువంటిది ఏదో అది అంతఃకరణ అంటే విశిష్ట సంస్కార ఉపేత అంతఃకరణ పూర్వ సంస్కారములతో కూడినటువంటి అంతఃకరణము దాని అనుసరించి అది సత్వానురూప దాన్ననుసరించి అందరికీ శ్రద్ధ కలుగుతుంది దాన్ననుసరించి అంటే అది అందరికొక్కలా ఉండదు గనక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా శ్రద్ధ కలుగుతుంది అందుకొక్కడు తెలుసుకో శ్రద్ధామయోయం పురుష ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకోవాలండి మొత్తం ఈ అధ్యాయంలో అది శీర్షిక కింద పెట్టుకుంటే శ్రద్ధామయ అయం పురుష పురుషుడంటే జీవుడు శ్రద్ధామయుడు జీవుడు అనే ఏంటి మళ్ళీ పట్టుకున్నారు ఇది మళ్ళీ గోళ మొదటికి మళ్ళీ మొదటి మర్చిపోకూడదు కదా అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిన చైతన్యమే జీవుడు కనుక వాడు ఎప్పుడు చెప్పినా నేను అంతఃకరణంతో మాట్లాడతారు వాడు జీవుడు కనుక అంతఃకరణాన్ని అనుసరించే కదా సత్వం కనుక వాడేమవుతాడు శ్రద్ధామయోయం పురుష శ్రద్ధామయుడు జీవుడు వాడు అంతఃకరణంతో తాదత్వం చెంది ఉన్నాడు కదా కానీ అంతఃకరణం ఇతర సంస్కారముడితో తాదత్వం చెందింది కదా దాని నుంచే సత్వరచస్తమస్సులు వస్తున్నాయి కనుక జీవుడు దానితో మయుడయ్యాడు గనుక శ్రద్ధామయోయం పురుష శ్రద్ధామయుడు పురుషుడు అసలు ఇంకా మాట్లాడంటే వాడవుడు వాడి శ్రద్ధే వాడు అన్నాడు అనమాట అంటే ప్రతి వ్యక్తి కూడా వాడి శ్రద్ధే యో య్రద్ధ స ఏవ సహ ఎవడు ఎలాంటి శ్రద్ధ కలవాడో వాడి రూపం కూడా అలాంటిదే రూపం అంటే షేపు ఫార్ము అని కాదు మనిషి అంటే నథింగ్ బట్ శ్రద్ధ వాడి ఆలోచనేవాడు అన్నట్లుగా వాడి శ్రద్ధేవాడు ఎందుకంటే చూడ్డానికి అందర్మోహాలు కానీ వీడి సాత్వికుడు వీడు రాజేశ్వరుడు వీడి తామసుని భేదం శ్రద్ధ ఏర్పడుతుంది వాడి ఎక్స్ప్రెషను వాడి యాక్టివిటీస్ కూడా శ్రద్ధను అనుసరించే ఉంటాయి కనుకనే మనిషి అంటే ఆలోచన ఆచరణే మనిషి కదా ఆలోచన ఆచరణ శ్రద్ధను బట్టి ఉంటాయి గనక ఆలోచన ఆచరణే మనిషి గనక శ్రద్ధే మనిషి శ్రద్ధేవాడు ఇది చెప్తున్నారు ఇక్కడ ఇది గొప్ప తాత్వికమైన విషయం అందుకే శ్రద్ధామయోయం పురుష యోయ్రద్ధ స ఏవ సహ అంటే తచ్చ్రద్ధానురూప ఏవ సహ జీవ అన్నారు భగవత్పాల్ వారు జీవుడు చెప్పబడుతుంటాడు కనుక ఏ జీవుడు ఎవడు అంటే వాడి సాత్వి కూడా రాజసుర అనేది వాడి శ్రద్ధ బట్టే ఇది నువ్వు ఎలా పోల్చుకోగలవు నువ్వన్నావుగా దేవతలను ఆరాధిస్తారు శాస్త్రములు తెలియకుండానే అయితే శాస్త్రములు తెలియకుండా ఆరాధించే విధానం బట్టి వాడు ఏ శ్రద్ధ కలవాడు నువ్వు చెప్పవచ్చు ముగ్గురు ఆరాధనలు చేస్తారు ఎవరెవరిని ఆరాధిస్తారో చెప్తున్నాడు యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రయతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసాజనాహ యజంతే సాత్విక దేవా సాత్వికులు దేవతలను ఆరాధిస్తారు దేవతలు అంటే వేదములందు చెప్పబడ్డటువంటి శివ విష్ణు కృష్ణ రామ శక్తి ఇత్యాది వైదిక దేవతలు ఇంద్రుడు ఇత్యాదు వేద దేవతలు వారిని వారు సాత్వికులు రాజసులు యక్షుల్ని రాక్షసుల్ని ఆరాధిస్తారు అంటే ఇవి కూడా తంత్రశాస్త్రాలు ఉన్నాయండి యక్ష రక్ష శక్తులు వేరే ఉంటాయి రాక్షసులు అనబడేటటువంటి ఆసురీ శక్తి వాళ్ళ గురించి కాదు యక్షరక్షో గణములు కొన్ని ఉంటాయి అవి కూడా సృష్టి నిర్వహణ కోసం వచ్చాయి యక్షులు అంటే కుబేరుడు మొదలైనవారు కొంతమంది కుబేరు పూజలు ఇవి చేస్తూ ఉండే మనకు తెలుస్తూ ఉంటాయి మంచిదే ఆ కుబేరుని యొక్క గణములు నలగ్రీవుడు మణికూబేరుడు వీళ్ళందరూ వీళ్ళు పూజిస్తేమొస్తాయి తప్పకుండా ఎవడైనా చెప్పగలడు ఐశ్వర్యం వస్తుంది నిధులు వస్తాయి అన్నీ వస్తాయి ఇక్కడ అవస్తే వస్తాయి డబ్బు ఉంటే చాలండి ఇంకేమిటి అనేదే కదా సిద్ధాంతం కనుక అలాంటివన్నీ సంపదల మీద కోరుకున్న వాళ్ళు రాజస్సులు కనుక వాళ్ళు యక్షరక్షాంశి వాళ్ళని ఆరాధిస్తారు ఇక అన్నీ మిగిలిన వాళ్ళు ఎవరు తామసాజనా తామసులు ప్రేతాన్ భూతగణాశ్చ ప్రేతాలని భూతాలని ఆరాధిస్తాడయ్యా అన్నాడు భూతగణములు అనగానే మనం గతంలో చెప్పుకున్నాం భూతగణములు అంటే వారు వినాయకులు వినాయకులు అంటే మన గణపతి మహా వినాయకుడు పరబ్రహ్మస్వరూపుడు ఆయన గురించి కాదు అని చెప్పుకున్నాం అవి గణములు వినాయక గణములు అని ఉంటాయి అదేవిధంగా మాతృగణాలు గ్రహగణాలు ఇత్యాదులు చాలా చాలా చెప్పబడుతూ ఉంటాయి శాస్త్రమునందు అలాంటి గణాలను ఆరాధన చేసేవాళ్ళు ఉంటారండి ఈ గణారాధకులు దొరుకుతూ ఉంటారు వీళ్ళే మనకి రకరకాల ఉపాసకులు పైగా వాడిపోవాలని వీడిపోవాలని హోమాలు చేసేవాళ్ళు చూస్తూ ఉంటాం శాస్త్రాలు ప్రధానంగా చెప్పబడని దేవతలను తెచ్చుకు పూజిస్తూ ఉంటారు పేర్లు నేను చెప్పను ఎక్కడ గొడవలు వస్తూ ఉంటాయి కనుక ఆఖరికి దిష్టి తీయడానికి పనికొచ్చే దేవతలను కూడా ప్రధాన దేవతలకు ఉపాసించి వాటిని గుడుక్ వాటికి యంత్రాలు పెట్టి అవే దేవతల కింద వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళ పూజలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి నిమ్మకాయ దండలు తర్వాత మిరపకాయల దండలు మిరియాల హోమాలు మిరపకాయల హోమాలు ఇవన్నీ చేసేవాళ్ళంటే భూతగణాశ్చ భూతగణాలను పూజించేవాళ్ళు భూతములు అంటే దయ్యములు కావు పిశాచములు కావు అది మొదట భూతగణములు అనేటువంటిది ఒక అనొక అల్పదేవతా విశేషాలు ఇది తప్ప అంటే తత్కాల ప్రయోజనం కోసం వింతే దిష్టి తీయడం ఉన్నది కానీ దిష్టి మంత్రమే పరమావధిని జీవితాంతం లక్షల లక్షలు జపం చేస్తుంటే మోక్షండా తెలుసుకోండి తత్కాల ప్రయోజనం అంతే ఇక్కడ అవి అంతేగాని పరమ మంత్రములేం కావు ఇంకా వాటికో దేవాలయం వాటి చుట్టూ ప్రదక్షిణలు ఇంట్లో ఫొటోలు అదే పెట్టుకుంటూ పైగా చాలా ఉగ్రమైన దేవతలు కొందరు ఆరాధిస్తూ ఉంటారు అంటే ఇది చెప్పేం కాదని కాళీ దుర్గా వాటి గురించి కాదండి అవి దేవతా పూజలే వాటి విశేషాలు వేరే అది ఇప్పుడు సందర్భం కాదు కానీ దీని తెచ్చుకోకూడదని చెప్తున్నాయి ఇక్కడ శ్మశానాల్లో పూజలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పూజలు వాళ్ళ మంత్రాలు తెలుసు అలాగే పోయినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క జీవాల్ జీవశక్తిని ఆక్రమించుకొని వాటిని ఏ విధంగా అధీనం చేసుకుని తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రేతోపాసకులు వీళ్ళు ఉంటారు రకరకాలు ఇలాంటి వాళ్ళే కర్ణ పిశాచి ఇచ్చేదా చిల్లంగులు వీరుంటారు మీరు వీళ్ళందరూ అనమాట ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి అదే ఆధ్యాత్మికత అనిపిస్తుంది ఏం చేస్తాం అదో ప్రారంధం ఇంత జుట్టిలా వేరగ పోసుకుని ఓహో ఊగిపోతున్న ఈ టైప్ అనమాట ఇక్కడ వీళ్ళు దేవతారాధకులు గారు వీళ్ళు ఈ టైప్ వీళ్ళు వీళ్ళకి సత్వగుణం అనేదే లేదు అలాంటి వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు అని వాళ్ళని గౌరవించకూడదు వాళ్ళందరూ తామసులు అన్నాడు ఇక్కడ పైగా వీళ్ళు తోచినట్టు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే అలవాడు చేసాడు ఇల్లు వీడి చేశాడు వాడు చేశాడని చేయడం అదే వృద్ధా వృద్ధాదర్శం వృద్ధులు చేసేదాన్ని అనుసరించి పెద్దలు చేసేదాన్ని వాళ్ళ పెద్దలు చేసేదాన్ని వాళ్ళు అనుసరిస్తున్నాడు లేదా వాడు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు చేసేదాన్ని ఎవడో వెళ్తూ ఉంటాడు కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని ఇంత కుంకుమలు పట్టుకుని శ్మశానాల్లో ఇదో చేస్తూ ఉంటారు వాడిని చూడగానే వీడికి ఆకర్షణ కలిగింది ఎందుకంటే వీళ్ళు తామస ప్రభుత్వం కనుక అదాకర్షించింది ఆకర్షించిన వాడిని అక్కడ కూర్చున్నాడు వాళ్ళు అంపట్ నేను మంత్రాలు చెప్పారు యంత్రాలు ఇచ్చారు వీడు చేసి వీడికి సిద్ధి కలిగింది వీడు కొంతమంది శిష్యులు అదొక పీఠం అదొక మాటం ఏం చేస్తాం ఇక్కడ ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది కనబడుతుంటారు ఇక్కడ పేర్లు అంటే ప్రమాదాలు కానీ మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు చెప్పే చెడ్డ పేరు నాకెందుకు అందరికీ తెలుసు వీళ్ళు ఊరుకోకుండా పబ్లిసిటీలు ఇచ్చుకుంటూ ఉంటారు ఏమని ప్రేమలు విఫలమైతే సఫలమ చేయించుడు మా దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తావు ఉద్యోగాలు దొరకకపోతే మా దగ్గరికి రండి పూజ చేస్తాం మీకు శత్రువులు ఉన్నారా అయితే మా దగ్గరికి రండి శత్రువులు ఏంది ఎవరికండి మీకు వ్యాపారంలో దెబ్బతిన్నారా అయితే రండి దెబ్బ మా దగ్గరికి పూజ చేస్తాం అని ఇలాగే చెప్తూ చెప్తూ నీకు ఏదో నరఘోషంది కదా నువ్వు చాలా గొప్పవాడివి నీకు నరఘోషందండి ఏం చెప్పాడు నిజమే చెప్పాడు ప్రతివాడు అంటాడు అందుకే ఎవరికి వాడు వాడు గొప్పవాడిని అనుకుంటుంటాడు ఊర్లో అందరూ తన్నే దృష్టి పెడుతున్నాను ప్రతివాడు అనుకుంటాడు దౌర్భాగ్యం అది వీడు బలహీనతగా తీసుకుంటాడు మీరు చాలా గొప్పవారు మీకు నరదిస్తుంది అబ్బా నిజమేనండి ఈయన చెప్పాడండి సత్యం వెంటనే ఇంటికి తెచ్చి వాడు షాలుగా కప్పేసి వాడు నాకొక యాభై వేలు యాభై వేలు తక్కువన్నాను ఇంకా ఎక్కువని నేను నలభై రోజులు హోమాలు చేస్తాను రా అని ఇందుకే పొగిడేడు కదా వాడికి పొగిది ఇస్తుంది నువ్వు కరెక్ట్ చెప్పాడు ఇచ్చేస్తావు నువ్వు వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ తామసా జనాహా వీళ్ళ పని అంతే నిమ్మకాయలు ఇంకా వీలైతే పుర్రెలు తేవడం బలులివ్వడం రక్తాలక్కడ వేయడం ఇంకా ఎక్కడ లేనివని ఇలా చేస్తే నాకు పదవి గ్యారెంటీ తప్పేం లేదు వాడిదేం తప్పులేదు వీడు దౌర్భాగ్యం కోరికలు తప్పు వాడికి వాళ్ళే తగు ఇంకేం లేదు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళనే ఆరాధిస్తూ అదే ఆధ్యాత్మికొని అదే గొప్ప జీవితం భ్రమచపడే వాళ్ళని ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనా దీని బట్టి ఎవరికి తెలిసిపోయింది కదా అందుకేనైనా శాస్త్రం చాలా ప్రధానమైన సుమ మళ్ళీ మొదలుపెట్టాడు ఇక్కడ సశాస్త్ర విహితం ఘోరం తప్యంతేయే తపో దంభాహంకార సంయుక్త కామరాగ బన్విత ఈ మాట చెప్పడానికి ఉద్దేశం అంటే చూద్దాం కర్షయంత శరీరస్థం భూతగ్రామచేత మాం చైవ అంతఃశీరస్థం తాన్ తాన్ విద్ధి అసుర నిశ్చయాన్ మళ్ళీ అక్కడెక్కడో చెప్పిన అసురి గణాలన్నట్టు ఇక్కడ తెచ్చేట ఎందుకు చెప్పాడంటే రాజసీ తామసీ శ్రద్ధల గురించి చెప్పడం కోసం చెప్పాడు రాజసీ తామసీ శ్రద్ధ ఉన్నటువంటి వారు వాళ్ళు శాస్త్రాలను గౌరవించరు సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు శాస్త్రం తెలియక చేస్తారు వాళ్ళు తెలిస్తే దాన్ని అనుసరించేయవచ్చు కానీ రాజస తామస శ్రద్ధ ఉన్నటువంటి వారు శాస్త్రాన్ని అతిక్రమిస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అశాస్త్ర విహితం ఘోరం శాస్త్రం చెప్పనిది చెయ్యడం ఘోరం అంటే ప్రమాదకరం దీనితో తప్ప్యంతే తపో దీనితో ఎవరు తప్పించిపోతుంటారో తప్పించిపోవడం అంటే సాధన చేయడం కూడా అంటే శాస్త్ర విరుద్ధమైన ఘోర సాధనలు ఎవరు చేస్తారో వారు దంభ అహంకార సంయుక్త వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు కదా దంభం అహంకారం వీటితో కూడుకుని కామరాగ బలాన్విత కోరికలు భోగేచ్చ వాటితో అటాచ్మెంటు వాటిని ఎలాగైనా సంపాదించాలనే బలము అంటే శరీర బలం బుద్ధిబలం వాటికై వినియోగించడం ఏమిటి కోరికలు తీర్చుకున్నట్టుకై తాను మక్కువ పొందిన వాటిని సాధించుకున్నట్టుకై తమ శారీరక మానసిక బలాల్ని వినియోగించడమే కామరాగ బలాన్విత అటువంటి వారు అశాస్త్ర విహితం శాస్త్రము చెప్పని శాస్త్ర విరుద్ధమైన ఘోరమైనటువంటి కర్మల్ని ఆచరిస్తారు వాళ్ళ స్వభావం దంభ అహంకారా వీటితో కూడినటువంటి వారు వాడికి వాడు కొత్త మార్గం పెట్టేసుకుంటాడు ఎందుకో తెలియదు అలాంటి వాళ్ళని ఇక్కడ బాగా వాడికి వాడు నలభై రోజులు ఉపవాసం ఎవడు ఎక్కడ చెప్పాడు వాడివాడు పెట్టుకున్నాడు పైగా ఈ దీనికి ఉపవాసం దానికి ఉపవాసం అదేవిధంగా శరీరాన్ని తప్పింపజేసుకోవడమే తపస్సు అంటే క్లేశపరచుకొనుట అని అర్థం ఇక్కడ శాస్త్రప్రకారంగా తపస్సు చేయడం ఒక పద్ధతి ఉంది అందులో నీకు మార్గం ఉంది ఎందుకంటే వైద్యుడు చెప్తాడు ఇవాళ లంకనం చేయి ఇవాళ్ళు ఉపవసించు అది శాస్త్రప్రకారంగా చేసే ఉపవాసం నీకు నువ్వు లెక్కలేని మొక్కులు మొక్కేసుకుని దీనికి బుధవారం దానికి గురువారం దీనికి ఆదివారం ఎక్కడే లేవు వీడికి ఇక్కడ లేదా వీళ్ళంట మరొక అమ్మలక్క ఎవరు చేస్తారు అది వీడికి ఆదర్శం అవి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారే వాళ్ళని ఇక్కడ పెట్టాడు వీళ్ళు తమంత తాము నియమాలు ఏర్పరచుకొని ప్రవర్తించే వాళ్ళందరూ కూడా అశాస్త్ర విహితం ఘోరం కొంతమంది అనౌన్స్ చేస్తారు నేను ఇవాటి నుంచి నలభై రోజులు మౌనం ఎవడు చెప్పాడు ఇక్కడ ఆ నలభై రోజులు ఇంకా నోరు తప్ప అన్నీ మాట్లాడుతుంటాయి అవతలవాడు వీడు సైగర్థం చేసుకోలేకపోయేటప్పుడు కళ్ళు ఎర్రబడిపోతాయి కూడా అది నోరుతో మాట్లాడుతుంటే బాధయలేదండి ఇక్కడ ఇలా చూస్తుంటే ఇవన్నీ అశాస్త్ర వితం ఘోరం పనికిమాలిన ఉపవాసాలు ఎక్కడ ఉపవాసాలు ఎవడు చెప్పాడండి కడుపులు మార్చుకోమని లేనిపోయినాగను కనబడేవన్నీ తినేమన్నా యుక్తాహార విహారసు విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే రోగాలు పాలవుతాయి తెలుసుకోండి ఇక్కడ అందుకే మొదటి నుండి చెప్తున్నాం ఆధ్యాత్మిక అంటే భ్రాంతి కాదు వణికిపోవడాలు ఈ ఆడవడాలు కావు ఇది తెలుసుకోండి ఇక్కడ అది ఉన్నది అంటే వాడికి తామసంలోనే ఎక్కడ ఉన్నాడు వాడు వాడికి వాడు ఏర్పరచుకున్నాడు ఒక గురువుని సంప్రదించాడు ఒక శాస్త్ర ఆచరించాడా వాడికి తోచింది లేకపోతే గూగుల్లో సెర్చ్ చేశాడు అది ఇది అతికిస్తాడు పెడతాడు దాన్ని బతుకంతవరు శాస్త్రాలు ఉన్నాయి కానీ శాస్త్రం అన్నారు కానీ గూగుల్లో వెతికను ఏంటంటే అది శాస్త్రం కాదు తెలుసుకోండి ఎవడ ఉన్నాడు గూగుల్ గురువు నా గురువు అని అయితే కావచ్చుగాక ప్రమాదకరం ప్రతివాడికి అదొక సబ్జెక్టు ఏది చెప్పినా సబ్ ప్రవచనం వింటున్నప్పుడు కూడా ఏదైనా చెప్తే ఇలా చూస్తూ గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళని నేను చూశానండి ఏం చేస్తాం మీకు నేను ఒక్కడే కనపడతాను నాకు మీరు అందరూ కనపడతారు అదే బాధ ఒక్కొక్కడి ఒక్కొక్క అవస్థ ఇన్ని రకాల అవస్థను చూసి భరించే రాత ఉంటుంది కదా అది భరించదు భరించక తప్పదు అది ఇక్కడ ఎందు ఇలా చూసే అలా చూసేవారు ఇలా చూసేవారు అలా చూసేవారు ఎన్ని చూడాలో ఇక్కడ ఇన్ని బాధలు అనిపిస్తూ చెప్పాలి ఇక్కడ అందులో అప్పటికప్పుడే సర్చు ఇటువంటి వాడి పరిస్థితి ఏమవుతుందయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు క్షోభ పెట్టుకుంటున్నారు శరీరస్థం భూతగ్రామం వాళ్ళ శరీరంలో ఉన్న భూతగ్రామం భూతగ్రామం అంటే భూతాలను కాదు భూతములు ఇంద్రియాలు పంచభూతాలు వాళ్ళ శరీరంలో ఉన్న పంచభూతాలని వాళ్ళు క్షోభ పెడుతున్నారు కర్షయంత అంటే కృషింపజేస్తున్నారు అవునా లేదా పనికిమాలని చేసిన ఉపవాసాలు చేసిన వాళ్ళకి వయస్సు వచ్చినప్పుడు చూడండి ఇలాగా ఎందువల్లంటే కర్షయంతహ శరీరస్థం భూతగ్రామం అది చెప్పాడు ఇక్కడ శరీరంలో ఉన్న భూతములు అంటే పంచభూతాలని వాటి వల్ల వచ్చిన ఇంద్రియాలని వాళ్ళు కర్షయంతా కృషి కుర్వంతి అన్నారు భగవత్పాల్ వారు కృషింపజేసుకుంటున్నారు అంతేకాదు మాంచైవ అంతఃశీరస్థం వాళ్ళ శరీరంలో ఉన్న పంచభూతాలను కృషింపజేయడమే కాదు వాళ్ళ శరీరం లోపలున్న నన్ను కూడా కృషింపజేస్తున్నారు అయ్యా అని అడగడం అలాంటి వారిని ఏమనాలంటే అసుర నిశ్చయాన్ వాళ్ళను అసుర నిశ్చయం కలవారనాలి అన్నాడు రాక్షస నిశ్చయాట మొండి పట్టుదల వాళ్ళు పట్టుకున్నారు అంతే నేను ఈయమం పెట్టుకున్నాను నువ్వు ఈమం శాస్త్ర పగరా పెట్టుకు నీ అంతా నువ్వు పెట్టుకుంటూ కోతరు దగ్గర అసుర నిశ్చయాన్ని ఎవడికి వాడు ఏర్పాటు చేసుకుని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నవాళ్ళు అసుర నిశ్చయాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు శరీరాన్ని క్షోభ పెట్టుకుంటున్నారు శరీరంలో నన్ను క్షోభ పెడుతున్నారు ఇది నేను చెప్పిపోతే మీరు ప్రశ్న వేయకపోతే నాగనచ్చదు ఎవరైనా భగవంతుని క్షోభ పెట్టగలరండి శరీరాన్ని అయితే క్షోభ పెట్టగలం కానీ లోపల ఉన్న పరమాత్మను ఎవడైనా క్షోభ పెట్టగలడం అది ఎలాంటిది అంటే మేము కొండను బగలగొట్టేశాం కానీ అందులో ప్రతిబింబించే సూర్యుడిని నాశనం అయిపోయా మరి ఆయన క్షోభ పెట్టాడు అంటే ఏమిటో చెప్పాలి కదా చెప్పాలంటే జగద్గురువు మాటకు మరో జగద్గురువే అర్థం చెప్పగలడు గనుక శంకర భగవత్వాల్ వారు చెప్తున్నారు శరీరంలో ఉన్న నన్ను మాం చరీరస్థం ఆ శరీరంలో నన్ను కూడా వాడు కర్షయంతహ చోప పెడుతున్నారయ్యా అని అడిక్కడ అంటే అర్థం ఏంటంటే మాంచ అంటే ఏమిటి నన్ను అంటే ఎవరింతకీ కృష్ణుడిని కృష్ణుడు ఎవడా కృష్ణుడు అంటే తత్కర్మ బుద్ధి సాక్షి భూతం అంతఃరీర వర్తి అయినటువంటి నేను అంటే ప్రతివాడి యొక్క కర్మలకి బుద్ధికి సాక్షిగా లోపల ప్రత్యేగాత్మగా ఉన్న నన్ను అహమాత్మ కదా నన్ను వాడు కృషింపజేస్తున్నాడంటే అర్థం మదను శాసన అకరణమేవ మత్కర్షణం అన్నారు ఇక్కడ అదనబాట నేను చెప్పిన శాసనాన్ని పాటించకపోవడమే నన్ను కృషింపు చేయడం అంతేగాని నన్ను ఎవడు కృషింపు చేయలేడు అన్నాడు ఇక్కడ అది ఈశ్వర శాసనాన్ని అతిక్రమించడమే అది నన్ను కృషింపు చేయడం ఎలా అవుతుంది నన్ను అంటే ఎవరిని ఆత్మనేగా ఇంక వాడి జన్మలో ఆత్మను పొందలేడు కదా అంటే ఆత్మజ్ఞానం పొందలేడు ఆత్మస్వరూపంగా మిగలేడు కనుక నన్ను కృషింపు చేయడం అంటే ఇంకా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అర్థం దీనికి తెలుసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా అర్థం చెప్పుకోవాలి అని చెప్తూ అందుకే శాస్త్రం చాలా ముఖ్యమైన సుమా ఈ రాజస తామసులు దాన్ని పాటించుకుంటే శ్రద్ధతో వాళ్ళకు తోచింది శ్రద్ధ చేసేస్తు ఉంటారు కానీ ఇందులో గొప్పది శ్రద్ధేది సాత్విక శ్రద్ధ ఇక్కడ ఎందుకు ఈ మాటను మధ్యలో భగవద్కృష్ణుడు సాత్విక రాజస తామసి చెప్తూ మధ్యలో ఎందుకు ఇలా చెప్పాడు అంటే దానికి భగవత్వాలు వారు చెప్తారు సత్వాది గుణభేదేన త్రివిధత్వ ప్రతిపాదనం ఇహ రాజసామసాన్ బుద్ధ్వా కథన్ను నామరిత్యజేత్ సాత్వికా అనుష్ అనుతిేత ఇవర్థం ఇక్కడి నుంచి కూడా సాత్విక శ్రద్ధ రాజసశ్రద్ధ తామసశ్రద్ధ దానితో చేసే సాత్విక యజ్ఞం రాజసయజ్ఞం తామసయజ్ఞం సాత్విక దానం రాజస దానం తామసదానం అదేవిధంగా సాత్విక తపస్సు రాజస తపస్సు తామస తపస్సు ఇవి చెప్పబోతున్నాడు మూడు మూడు షెట్స్ ఆ మూడు షెట్స్కు ముందు అశాస్త్రం కూడదు అని చెప్పాడు దీన్ని బట్టి శాస్త్రం తెలుసుకుని చేయడం చాలా అవసరమే అని ప్రతిపాదన చేశాడు ఒకవేళ శాస్త్రం గొప్పదా శ్రద్ధ గొప్పదా శ్రద్ధ గొప్పది అది ప్రతిపాదన చేస్తున్నాడు శ్రద్ధ గొప్పది శ్రద్ధావాన్ లభిత జ్ఞానం మర్చిపోతేలాగా శ్రద్ధాలక్షణం లేని వాడికి శాస్త్రాన్ని కూడా విశ్వసించారు కదా అందుకే ఎవరికైతే సాత్విక శ్రద్ధ ఉంటుందో వాడు దేవతలను ఆరాధిస్తాడు అటువంటి వాడికే శాస్త్రం తెలుసుకోవాలని కోరుకు పుడుతుంది వాడు శాస్త్రంలో చెప్పింది అనుసరిస్తాడు కనుక పుట్టుకతో ఎవడికి సాత్విక శ్రద్ధ ఉంటుందో వాడు ఎప్పటికైనా శాస్త్రం తెలుసుకోగలడు దేవతలను ఆరాధించగలడు అందుకే శాస్త్రం శాస్త్రం అంటే తెలుసుకోవలసినది సాత్వికమైనటువంటి విషయం గురించి సంబంధించినదే శాస్త్రంగా పరిగణించాలి తప్ప రాజస తామసాలని వృద్ధి చేసే వాళ్ళ శాస్త్రములు పరిగణనలోకి తీసుకోరాదు అని కూడా దీన్ని అందుకే శాస్త్రం అంటే వేదమేన ఎందుకు చెప్పాడంటే వేదము వేదాన్ని అనుసరించే శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి సాత్విక సాధన తాత్విక చింతన అని రెండు లక్షణాలతో ఉంటాయి సాధన సాత్వికంగా ఉండాలి చింతన తాత్వికంగా ఉండాలి అటువంటి వాడే పరము కూడా పొందగలడు కనుక సనాతన ధర్మం వేద ధర్మం చెప్పేది సాత్విక సాధన తాత్విక చింతన ఈ రెండూ లేనివన్నీ కూడా రాజస్థామ సారే తెలుసుకోండి ఇక్కడ అందు ఈ కోరిక కోసం ఈ యాగం ఆ అని నువ్వు చేసేవు అంటే ఒకవేళ వేదశాస్త్రం అనుసరించి చేసినప్పటికీ తామస శ్రద్ధ రాజశ్రద్ధ చేస్తే భరించదు కదా ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది శ్రద్ధే గొప్పది అదే శ్రద్ధ చాలా గొప్పది శ్రద్ధావాన్లభతే జ్ఞానం అని చెప్పిన వాడు సంశయాత్మ వినస్తు చెప్పిన వాడికి శ్రద్ధతోనే ప్రారంభించాడు అదే శ్రద్ధ చాలా ప్రధానం గనక నాయన ఇది చెప్పడం ఎందుకంటే ఇక్కడ నుంచి సాత్విక రాజస తామస మూడు గురించి చెప్పబడుతున్నాడు శ్రద్ధలతో కలిపి వాళ్ళకున్న ఆహారాలు ఇత్యాదులన్నీ చెప్తాడు ఇక్కడ ఈ చెప్పడం ఎందుకంటే మూడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రాజస తామసాన్ బుద్ధ్వా ముందు రాజసము తామసము అంటే ఏంటో తెలుసుకుని కథన్ను నామ పరిచేత్ వాటిని ఎలాగైనా విడిచిపెట్టాలి అందుకు ఆ రెండింటి గురించి చెప్తున్నాడు అయ్యా అని అడిక్కడ రాజస పదార్థాలు తామస పదార్థాలు ఎందుకు చెప్తున్నా అంటే రాజస తామస శ్రద్ధలు పతనం చేయిస్తాయి కనుక వాటిని విడిచిపెట్టాలి మరి వాటితో ఒకటి అందుకు వాటిని పెంచేటటువంటి పనులు పెంచే పదార్థాలు విడిచిపెట్టాలి ఏవి సాత్వికాన్ని పెంచుతాయో సాత్విక పదార్థములు సాత్విక పనులు ఉంటాయి వాటిని చెయ్యాలి ఇంతే నేను మొత్తం తెలుసుకోవాల్సింది అది ఎవడు ఏ శ్రద్ధతో పుట్టాడో వాడు దానిలో అఘోరించని కానీ వాడు ఈ సాత్వికాన్ని తెచ్చుకుంటూ మరి రాజస్థామసాలు ఉన్నాయి గనక పరిత్యజిస్తూ పోల్చుకుని పరిత్యజిస్తూ ఉండాలి మరేం చేయాలి సాత్విక అనుతిష్ఠేత ఇత్యేవం అర్థ సాత్వికం మాత్రమే అనుష్ఠించాలి రాజస తామసాలు పరిత్యంచాలి అందుకే ఇక్కడ రాజస పదార్థాలు తామస పదార్థాలు సాత్విక పదార్థాలు అన్నీ చెప్తున్నాడు ఇక్కడ నుంచి పరమాత్మ అంటే ఇక్కడ డైటీషియన్గా కూడా కనబడతాడు పరమాత్మ అదేవిధంగా ఎక్సర్సైజులు మొదలైన లేర్పే యోగా టీచర్గా కూడా కనబడతాడండి అయింది జగద్గురువుగా అన్నిటికీ గురువు ఆయన ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ పైగా ఇది జాగ్రత్తగా మనం ఇప్పుడు పెట్టగలితే కార్డియాలజిస్టు లేదా పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ చూపిస్తే అరే ఏదైతే మేము మంచి ఆరోగ్యం కోసం ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ ఆహారమంతా కృష్ణుడు చెప్పాడే అదండి మా కృష్ణుడు ఏంటి అని చెప్పండి ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి మనకు పనికొచ్చేవి అన్నీ వివరిస్తున్నాడు ఇంతవరకు పనికిరాని చెప్పాడా అవి అందుకోవడానికి పనికొచ్చేది సాత్విక రాజ మీదే మళ్ళీ ఏదైతే గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకున్నామో అది అదే ముఖ్యమైన సబ్జెక్ట్ అందుకే అక్కడ గుణత్రయ విభాగం అన్నాడు ఇక్కడ శ్రద్ధాత్రయ విభాగం అన్నాడు ఇక్కడ మూడింటి గురించి వివరించబోతున్నాడు మూడు శ్రద్ధలు ఈ మూడు శ్రద్ధలు సహజంగానే ఉంటాయి ఎలా పోల్చుకోవాలి సాత్వికులు దేవతలను ఆరాధిస్తారు రాజస్సులు యక్షరాక్షసులను ఆరాధిస్తారు తామసులు ప్రేతభూత గణాలను ఆరాధిస్తారు వాళ్ళ పద్ధతులు అవన్నీ ఇంతవరకు చెప్పుకున్నావు ఇప్పుడు శాస్త్రం చాలా ప్రమాణం అని చెప్తూ ఇప్పుడు వివరిస్తున్నాడు ఒక్కొక్కటి ఆహారస్త్వ సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తా దానం తేషాం భేదమిమం శృణు ఆహారం మూడు విధాలుగా ఉంటుంది యజ్ఞము మూడు విధాలుగా ఉంటుంది తపస్సు మూడు విధాలుగా ఉంటుంది దానము మూడు విధాలుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎన్ని చెప్పబోతున్నాడు ఆయన నాలుగు ఆహారం యజ్ఞం తపస్సు దానం ఒక్కొక్కటి మూడేసి విధాలు అంటే తపస్సులు అందరిలోనూ ఉంటారు అంటే మూడిట్లో ఏ లైన్లో ఉన్నారో చూసుకోవాలి ఏ అన్నం తినే వాళ్ళు అందరూ లేరు ఆహారాలు తింటారు కానీ మూడు రకాలే డివైడ్ చేశాడు ఇక్కడ అదేవిధంగా యజ్ఞములు తపస్సులు చేసేవాళ్ళు లేరు ఆ లోకంలో అంటే నాస్తికలు గోలు వాళ్ళది ఒకటి వాళ్ళు పతనమే ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు దానాలు చేసేవాళ్ళు వీళ్లల్లో భేదాలు తెలుసుకుంటే ముక్తికి ఏది సహకరిస్తుందో ఆ సాత్విక మార్గాన్ని ఎంచుకోవాలి ఇది సాధకులకు అత్యంత ప్రధానమైనది మోక్షం కావాలి భగవంతుని కావాలి అందుకోసం మేము అనుకుంటే మాత్రం ఏది ఎంచుకోవాలి చెప్పడం కోసం అధ్యాయం పెట్టాడు ఇక్కడ ఈ నాలుగు జాగ్రత్తగా చూస్తే చాలు ఎందుకంటే అసలు కర్మలన్నీ మానేసి సన్యాసించే సన్యాసం అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడేది ఇవన్నీ చేసేకే అది లభిస్తుంది మరి మూడు యజ్ఞదాన తపస్సులు కర్మే ఇది ముఖ్యం మానవుడు ప్రతి మానవుడు యజ్ఞము దానము తపస్సు చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే సృష్టిలోకి వచ్చేమంటే ఈ సృష్టి రుణం తీర్చుకోవాలి మనం మొట్టమొదటిగా ఈ సృష్టిలో బ్రతుకుతున్నాం ప్రకృతిలో బ్రతుకుతున్నాం ప్రకృతి మనం అడగకుండానే ఇస్తుంది కావలసినవి ప్రకృతి ఇస్తుంది నువ్వు జబర్దస్తిగా లాక్కుమని తినేస్తున్నావు ఆహా అని సూర్యకాంతిలో గెలిపోతున్నావు కానీ ఇంట్లో లైట్ కోసం నువ్వు ఎలక్ట్రికల్ బిల్లు కడుతున్నావు బయట సూర్యకాంతి కోసం రూపాయి కట్టట్లేదు అంటే అనుభవిస్తున్నావా లేదా కానీ ప్రకృతిలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నందుకు ప్రకృతి యొక్క రుణం తీర్చుకోవాలట ఆ రుణం తీర్చుకోవడం కోసం యజ్ఞం ప్రకృతికి సృష్టికి రుణం తీర్చుకోవడం కోసం ప్రకృతి సృష్టి నియామకులైన దేవతలను యజ్ఞం ఇది కర్తవ్యం చేయకపోతే కృతజ్ఞత దోషం ఉంటుంది అవశ్యం చెయ్యాలి ఇది ఇక్కడ రెండవది సమాజంలో ఉన్నావు గనక సమాజంలో బ్రతకాలి అంటే దానం సమాజం యొక్క రుణం తీర్చుకోవడం కోసం దానము ఇక మూడవది ప్రధానంగా చెప్తున్నది ఇక్కడ తపస్సు ఈ తపస్సు అంటే నిన్ను నువ్వు తరింపజేసుకోవడం కోసం చేయవలసినటువంటి తపస్సు ఇక్కడ ఈ మూడు కూడా అందుకే యజ్ఞము దానము తపస్సు మూడు చాలా ప్రధానమైనటువంటివయ్యా అని వివరిస్తున్నారు ఇక్కడ ఆ మూడింటి గురించి ఇక్కడ చెప్తూ యజ్ఞ తపస్ తదా దానం తేషాం భేదమిమం శృణు ఇప్పుడు ఒక్కడే మొదలు ఆహారం మొదలుపెట్టాడు ఆయనే ముందు ఏం చెప్పబోతున్నాను లిస్ట్ ఇచ్చాడు ఆహారం యజ్ఞ తపస్సు దాని చెప్పు ఒక్కొక్కటి వివరిస్తున్నాడు ఆహారంలో ముందు సాత్విక ఆహారం పైగా ఇక్కడ ఏంటంటే ఇది సాత్విక ఆహారం చెప్పలేదు సాత్విక లక్షణం ఉన్న వాళ్ళకి ఇవి నచ్చుతాయి అన్నాడు ఇక్కడ అంటే సహజంగా సాత్విక స్వభావం ఉన్నవాళ్ళకి ఇవి నచ్చుతాయట తెలుసుకుందాం ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా ఏది తిన్నా వాళ్ళు ఒక్క క్వశ్చన్ చేసుకుంటారు బాగా తెలుసుకోండి ఇక్కడ భుజించేటప్పుడు ఈ తిన్న పదార్థం వల్ల ఆయుష్ అదేవిధంగా అంతఃకరణము ఈ రెండూ బలంగా ఆరోగ్యంగా సుఖంగా ప్రీతిగా ఉంటాయా అని చెక్ చేసుకుతుంటారు ఇక్కడ అందుకే ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా ఒక పెద్ద ఆయన చెప్పాడు జీవితాంత నియమంగా తినండి ఇలాగే తినండి నోరు కట్టుకు తినండి అవన్నీ పెట్టుకోవద్దు శుభ్రంగా ముప్పూట్లా తినండి తొందరగా జస్తే చచ్చామన్నాడు వెంటనే ఆహో అని మనం చప్పట్లు కొట్టేస్తాం అది తప్పు బోధరా బాబు అని ఒక్కళ్ళు లేచి చెప్పినా బాగుండేదండి ఇక్కడ అలా చెప్పకూడదు రుచికరమైనవన్నీ తినేసాయి ఎలాగో ఈ పతికేది ఎక్కువ కాలం కాదు మళ్ళీ పుడతాం అది కూడా మర్చిపోవద్దు ఇక్కడ అందుకే ఇక్కడ బ్రతికినంతగానో ఆరోగ్యం బ్రతకాలి పైగా ఒకవేళ అనారోగ్యం తినచేస్తాం అంతే కదా చావం రోగాలు పాలు అవుతాం రుష్లు ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇది తెలుసుకోవాలి అందుకే శరీరం బాగా పనిచేస్తున్నప్పుడే జీర్ణశక్తి ఉన్నప్పుడే యవ్వనంలో ఉన్నప్పుడే జీర్ణమవుతోంది కదా అని పనికి పడేయకుండా వీటిని లక్ష్యంగా పెట్టుకు తినాలి వీటిని లక్ష్యంగా పెట్టుకు తినేవాళ్ళు సాత్విక బుద్ధిని వాళ్ళు తింటారు అయ్యాన్ని ఏది ఆయుష్ని పెంచుతుందో ఏది లోపల అంతఃకరణానికి కూడా శక్తినిస్తుందో అంతఃకరణ శక్తి అంటే ఏమిటి నిద్రామాంజం అదేవిధంగా లేనిపోయిన ఆవేశాలు ఇవి పెంచకుండా ఎందుకంటే కొన్ని ఆహారాల వల్ల ఆవేశాలు పెరుగుతాయి బీపీ వచ్చింది వడికిపోతున్నాడు అంటే ఉప్పు తగ్గించుకోమంటారు అవునలేదు ఇక్కడ అంటే అర్థం ఆహారం వల్ల కూడా అంతఃకరణలో మార్పులు వస్తున్నాయి అంటే ఆయుష్ సత్వము బలము ఆరోగ్యము అంటే శరీరానికి తగిన బలం ఆరోగ్యం రోగము లేని స్థితి పేరు ఆరోగ్యం అర్థం ఇక్కడ ఆరోగ్యం అంటే రోగరహిత స్థితి ఆరోగ్యము అదేవిధంగా సుఖము ప్రీతి తినేటప్పుడు కూడా సుఖంగా ఉండాలి ప్రియంగా ఉండాలి అంతేగాని కళ్ళు మూసుకుని తినాల్సిన పదార్థం ఏం కాదు సుఖంగా ఉండాలి ప్రీతి కలిగించాలి ఈ లక్షణం ఉన్నవి ఎవరికి ఇష్టం సాత్వికాహ సాత్వికులకి పైగా ఆ పదార్థాలు ఎలా ఉంటే రస్యాహ అవి డ్రై డ్రైగా పొడి పొడిగా కాకుండా రసవంతమంటే ఆర్ద్రత కలిగి ఉండే పదార్థాలండి అందుకే పెద్ద పెద్ద వేపుళ్ళు ఇలాంటివి నచ్చబట ఎవరికి సాత్వికులకి రస్యాహ స్నిగ్ధాహ స్నిగ్ధా అంటే జిడ్డు కలిగినటువంటి వస్తువులు ఒకప్పుడు అన్నారు నేతులు వాడకండి నూనెలు వాడకండి మహాప్రమాదం మహాప్రమాదం దశాబ్దాలు కొన్ని తరాలను వాడినివ్వకుండా చేశారండి ఇప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసి నెయ్యి చాలా మంచిది నూనె వేసుకుని తినవలసిన అవసరం ఉంది అని మళ్ళీ పాశ్చాత్యాశాల నుంచి చెప్తున్నారు మళ్ళీ పొలం అని బయలుదేరిపోతాం చూసిన కానీ మన శాస్త్రం ఎప్పుడో చెప్పింది ఘతేన వర్ధతే బుద్ధి నే బుద్ధిశక్తి పెరుగుతుందని అన్న కొన్ని దశాబ్దాల పాటు బుద్ధి పనికిరానియకుండా చేసేసి ఇప్పుడు వేసుకోండి అంటే ఏం చేస్తాం తరాలిపోయే అది వీళ్ళని వాళ్ళని అడగకుండా రోజుకోలా మారిపోయే మెడిసిన్ కంటే మానవుడు అనేవాడు మారడు గనక వాడుల అవయవాలు మారవ గనక వాడికి పనికొచ్చే ప్రకృతి పదార్థాలు మారవ గనక వాటిని అనుసరించి చెప్పే శాశ్వతమైన ఆయుర్వేద విజ్ఞానికు నమో నమ మొత్తానికి వాటిని అనుసరించి చెప్తున్నాడు రస్యాహ స్నిగ్ధాహ అటువంటి స్నిగ్ధ పదార్థములు అంటే చక్కని జిడ్డు కలిగిన పదార్థములు స్థిరాహ ఇది ఒక చాలా మంచిది స్థిరాహ అనే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను డైటిషియన్స్ అంటే ఇలా తినగానే అలా జీర్ణమైపోయే పదార్థాలు పనికిరాదన్నారు ఇలా తినగానే ఉదాహరణ వైట్ రైస్ ఇలా తింటే వెంటనే జీర్ణం అయిపోయి రక్తంలో కలిసి వెంటనే ఆకలి వచ్చేస్తుందిట అలాంటివి కాదు కడుపులో నెమ్మదిగా అరిగేవేవో స్థిరా అన్నాడు ఇక్కడ కడుపులో పడేస్తే కొన్ని రోజుల పాటు లోపల ఉండేవి అని కాదు ఇక్కడ నెమ్మదిగా అరిగేవి స్థిరముగా పైగా ఇవి ఏం చేస్తాయంటే ఆ స్థిరముగా ఉన్నవి క్రమక్రమక్రమంగా వెళ్ళడం వల్ల జీర్ణకోశాదురు శ్రమ కూడా తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తాయండి ఇక్కడ అందుకే రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాహ హృద్యాహ అంటే అవి తినేటప్పుడు చూడ్డానికి కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇక్కడ తింటున్నప్పుడు తినడానికి కూడా హాయిగా ఉంటుంది అటువంటి ఆహారములు సాత్విక ప్రియా సాత్విక శ్రద్ధ కలవాలకి అంటే సాత్విక లక్షణం కలవానికి ప్రియములు ఇక రాజస లక్షణం కట్వంల లవణ్యుష్ణ తీక్ష్ణ వృక్ష విదాహిన ఆహార రాజస శ్రేష్ట దుఃఖశోకామయప్రదాహ కటు ఆమ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాహిన కటు అంటే చేదు ఆమ్ల అంటే పులుపు లవణం అంటే ఉప్పు అత్యుష్ణ మిక్కిలి వేడి తీక్ష్ణం అంటే కారం ఇక రోక్షం అంటే మాడిపోయిన ఒకటి పొడి పొడిలాడిపోతున్న చెప్పుకోవచ్చు విదాహిన ఎక్కువ దాహం పెంచే పదార్థాలు ఇవి రాజసస్య ఇష్టా ఆహారా ఆహార రాజసస్య రాజస లక్షణం ఉన్న వారికి ఇష్టమైన ఆహారములు వాళ్ళు బాగా కావలసినవన్నీ ఇవేనండి మంచి కారం ఉండాలి లేకపోతే ఇంట తిండి అనేవాళ్ళు ఉన్నారు మనకి కారం ఉండాలి మంచి పులుపు ఉండాలి కొంచెం పులుపు తగ్గితే కొంచెం విసిరేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే రాజసం కదా అలాంటి పనే చేస్తారు వాళ్ళు అందుకే అటువంటి కారము పులుపు ఉప్పు పైగా ఉప్పు కారం తింటున్నావా అది పెద్ద మాట ఇలాంటి విషయాలను వింటూ ఉంటాం ఇవన్నీ అయితే గురుగారు గొప్ప మాట అన్నారు ఇక్కడ కటు అంటే చేదు విని చేశాం అత్యుష్ణ అంటే బాగా వేడి పదార్థాలు ఈ చెప్పడం ఎందుకంటే చల్లబడిపోయి వండేసిన గంటల తర్వాత పదార్థాలు మంచికోవు అలాగే పరమ వేడిగా ఉన్న తన మంచికో అందుకే భగవానుడు అత్యుష్ణ అన్నమాట విషయ అతి వేడి పనికిరాదు అన్నది భగవత్పాదలు వారు అంటారు అతి అన్నిటికీ పెట్టాలి ఇక్కడ అతి కటు అతి ఆమల అతి లవణ అత్యుష్ణ అతి తీక్ష్ణ అతివృక్ష అతి విదాహినా ఇది అతి అనే పదం అన్నిటికీ పెట్టడం కోసం మధ్యలో పెట్టాడు అన్నారు అంటే ఆయన కూడా భోజనం మనం చక్కగా చెయ్యాలని ఆలోచించి భగవత్పాదల వారు చక్కగా చెప్పారు ఎక్కువ ఉప్పు కొంతమందికి చూడండి తగినంత తుప్పి వేసిన మళ్ళీ వేయండి అంటారు వాళ్ళ రాజస స్వభావం కలిగినటువంటి వారు కారం మరొకొచ్చు కనబడాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా అందు అతి కటు అతి అమ్ల అతి లవణ అత్యుష్ణ అతి తీక్ష్ణ అతి రుక్ష డీప్ ఫ్రైస్ ఉంటాయే ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వచ్చాయి ఇప్పుడు ఏవైతే ఎసిడిటీలు అల్సర్స్ తెస్తాయో అవి కూడదని చెప్పాడు కృష్ణ పరమాత్మ అవునా లేదా చెప్పండి ఇవన్నీ వాటికే హేతువులు అవి తగిన మోతాదులు తగిన పద్ధతులు తగిన కాలంలో తీసుకుంటే పర్వాలేదు అందుకే అతి కాకుండా పుచ్చుకోవాలని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్ణ సత్వగుణం వాళ్ళు ఉంటారా మూడు కలిసే కదా అందరూ అదొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది రాయడం డివైడ్ చేసి రాయచ్చు కానీ ఉండడం డివైడెడ్గా ఉండడం అందరూ కలిసే ఉంటాం ఒక్కళ్ళలోనే మూడు గుణాలు ఉంటాయి అది మొదటి నుండి చెప్పుకుంటున్నాం పోత పోసినట్టు ఇది సత్వగుణం ఇది రజోగుణం అని ఉండవు అన్నీ కలిసే ఉంటాయి అందుకే ప్రతి మానవుడిలో మూడు రకాల అభిరుచులు ఉంటాయి అంటే రేపటి నుంచి ఇక్కడ ప్రవచనాలు వింటున్న స్త్రీమూర్తులు వాళ్ళ ఆయనతో రేపటి నుంచి మీకు క్యాన్సిల్ అనగానే వాళ్ళందరూ నన్ను కోపగించుకునేటువంటి ప్రమాదం ఉంది అందుకే భగవత్వాలు వారు ఇవన్నీ ఆలోచించి అతి కాకుండా చూసుకోండి అని ఆయన చాలా చక్కగా కానీ ఇందులో విషయం మనం గమనించవలసింది ఏమిటి ప్రతి వాడిలో మూడు గుణాలు ఉంటాయి కనుక మూడు రకాల అభిరుచులు చెప్పబోయే తర్వాత అభిరుచి కూడా ఉంటుందండి ఇక్కడ ఉంటాయి మరంటప్పుడు వీటి చెప్పడం ఎందుకంటే నీకు అభిరుచి ఉన్నప్పటికీ ముందు వీటిని నియంత్రించుకుంటూ క్రమంగా సత్వగుణమే ప్రధానంగా తీసుకుంటే నువ్వు జయించగలవు అందుకు చెప్తున్నాడు ఇక్కడ అందుకే అతి అయిన కటు ఆమ్ల లవణాత్యుష్ణం ఇవన్నీ కూడా రాజసు గుణం ఉన్న వాళ్ళకి ఇష్టములు ఇవేంటి ఇస్తే రిజల్ట్ అండ్ రిజల్ట్ అది కూడా తెలియాలి మొదటి దాన్ని రిజల్ట్ చెప్పే హృదయాహ అవి హాయిని కలిగిస్తాయి మొదటిదానికి సాత్విక ఆహారం ఎప్పుడు హాయిగా ఉంటుంది వాడు చురుగ్గా ఉంటాడు సాత్విక ఆహారం పుచ్చుకున్నవాడు వీడ ఎప్పుడు మిడిసిపడిపోతే ఎగిరిపోతూ ఉంటాడు వీడి ఇక్కడ అంతేగాని కారం గట్టిగా వెళితే గంతము అవే ఉంటాయి ఇక్కడ వాడి స్వభావం కూడా గెంతుంది క్రమంగా ఇక్కడ వీడికి వచ్చే బాధ ఏమిటి ఇలాంటివి తినేవాడికంటే దుఃఖ శోక ఆమయప్రదాహ వాడి అంతరంగంలో దుఃఖం శోకం రెండు వస్తూ ఉంటాడు ఎప్పుడు దుఃఖం సోకం అంటే ఏంటండి రెండు ఏడుపే కదా రెండు పేర్లు ఏంటి అసలు ఒక ఏడుపుతోనే బాధపడుతుంటే దాని రెండు పేర్లు అంటే రెండు ఏడుపులున్నాయా లేదా ఏడుపుకి రెండు పేర్లా కాదు రెండు రకాల ఏడుపులున్నాయినా అన్నాడు దుఃఖం అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత వచ్చే దుఃఖంట దాన్ని తలచుకు తలచుగా ఆడవడం సోకంఠ అక్కడ రెండు ఈ దుఃఖ శోక ఆమయం అంటే రోగం అంటే ఇలాంటి రాజసాహారాలు తింటే వాడు అంతఃకరణ ధర్మం ఎప్పుడు దేనుకో దానికి దుఃఖపడుతుండే చూడండి రాజస్వభావులు ఎప్పుడూ ఏడుపు ఎప్పుడు ఏదో బాధ ఏదో కంప్లైంట్ ఏదో రాత్రి ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్న లేస్తూ మళ్ళీ అలాగే ఉంటాడు ఏమిటంటే ఎప్పుడు గుర్తించుకుని మరి ఏడుతాడు వాడికి పైగా దాని రెండు రిజల్ట్ ఏంటయ్యి అంటే దాని ప్రభావం శరీరం మీద ఇంకా అవి రోగాలు దుఃఖశోక ఆమయప్రదాహ అందుకే వైద్య ఆసుపత్రులన్నీ కలకళ్ళారిడిపోతుంటాయి ఇలాంటి వాళ్ళతో ఇక్కడ అవి దుఃఖశోక ఆమయప్రదాహ ఇంతవరకు రాజస ప్రియ ఆహారాలు అంటే ఇవి మనకు ప్రీతి కలిగిస్తున్నాయంటే మన ఈ గుణం ఉందని ఒప్పుకోవాలి మొదటిది కూడా నచ్చుతూ ఉంటాయి అప్పుడు సత్వగుణ ఉందని ఒప్పుకోవాలి ఒకసారి అది ఒకసారి ఇది అంటే రెండు ఉంది అని ఒప్పుకోవాలి ఇక్కడ ఇక మూడవది యాతయామం గత రసం పూతి పర్యూషితం చెయ్యత్ ఉచ్ఛిష్టమపి తామేధ్యం భోజనం తామసప్రియం ఇక్కడ భోజనం అంటే తినే ఆహారమే కాకుండా తాగే పానీయాలకు కూడా వర్తిస్తే అని తెలుసుకోండి ఇక్కడ యాతయామం యాతయామం అంటే కొంతమంది ఏమన్నా రాశారంటే అరకొరగా ఉడికినవి పూర్తిగా పక్వం కాకుండా సగం సగంలో ఉన్నవి మంచిది కాదు అవి నచ్చుతాయి సగ సగన సగంలో ఉన్న వీళ్ళకి ఎవరికి తామసుకి అయితే యాతయామం అంటే జాము జాము అంటే నాలుగు గంటలు యాతయామం అంటే నాలుగు గంటలు వండిన నాలుగు గంటల తర్వాత ఆహారం నచ్చుతుంది కొందరు అంత ఫ్రెష్గా నచ్చట వాళ్ళకి యాతయామం అటువంటి వారు గత రసం దానిలో రసం అంతా పోతుంది డ్రై అయిపోతుంది పిప్పిలాగైపోతాయి కొందరు నచ్చుతాయి గతరసం పూతి పూతి అంటే దుర్గంధం రావడం అంటే కొంతమందికి వాళ్ళ పదార్థాన్ని పొందు ఒక చిన్న పురుపు లాంటి వాసన వస్తుంది అది వాళ్ళకి ఇష్టం అంటే దుర్గంధం కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారంటే మన మద్యపానాల దగ్గర తిరిగేవాళ్ళు అంతా ఎవరు వాడు పక్కన ఉంటేనే మనం తట్టుకోలేము కొన్ని ఉంటే అది కొరికి తింటే దుర్గంధం వాడికి తెలుసు కానీ అది చేసే తల్లి కూడా చేయదని మరీ తింటాడు అదేంటో మీకే తెలుసు అవి తినడమే కాదు తర్వాత వచ్చి పక్క వాడు మీద మొహం పెట్టి మాట్లాడితే వీడే భరించలేడితే పూతి దుర్గంధం అనమాట అవి తామస పదార్థాలు కనుకనే మంత్రాష్ఠానం మొదలైన చేసేవారికి వద్దని చెప్పారు ఎందుకంటే దేవతలు మంత్ర రూపంలో శ్వాసలో తిరుగుతుంటారు వీడు తిన్న ఆ పదార్థాల వల్ల శ్వాసంతో దుర్గంధం అయితే వాళ్ళు వండరు వెళ్ళిపోతారు అందుకే మంత్రం ఉండే వాళ్ళకి నియమాలు చెప్పారు మంత్రం చేసుకుంటున్నామంటే దేవతా సాన్నిధ్యం ఉందని అర్థం ఇది ఎప్పుడది గుర్తుపెట్టుకోవాలి ఊపిరిలో ఉంటుంది దేవత రక్తనాలు స్పందనలో ఉంటుంది దేవత దేవతల సాత్వికులు గనక తదాహారం చేసుకున్న వాళ్ళు మంత్రం చెప్పారు అర్హులు అందుకని మంత్రాలన్నీ మానిసే నిన్నుకావిడ అంటే ఆవిడ ఈ పదార్థాలు వదరట్లేదు దేవుళ్ళని వదిలేసింది బాధే లేదు ఇంకా వాడికి ఏది కావాలో స్పష్టంగా వాడి జీవితానికి తెలుసు అది అయోమయం లేదు అది బాగుంది అది ఇది రెండూ అయితే ప్రమాదం ఇక్కడ అందు పూతి అంటే దుర్గంధము ఇంకా పర్యుషితం పర్యుషితం అంటే పాచిపోయిన తిండి అన్నాడు ఇక్కడ దీని భగవత్పాదం అంటారు పక్వసత్ రాత్రి అంతరితం అన్నాడు వండిన పదార్థమైనా ఒక రాత్రంతా ఉంచి ముడిచిట్లు తినేది కొంతవండి అంటారు పులిహోరు ఉంటుందండి ఇవాళ బాగుంటుంది కానీ అది వాళ్ళుంచి రేపు తింటే ఇంకా బాగుంటుందండి వాళ్ళు తామస రుచి అంటారు ఇక్కడ వాళ్ళు తామస ప్రవృత్తి ఇక్కడ వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కూడా తయారయ్యారు నాలుగు రోజుల నుంచి మిగిలిపోయిన ఇడ్లీలన్నీ కలిపి దాన్ని వేయించి కొత్త పదార్థం చేసి వడ్డిస్తుంటే మనం డబ్బుకు చెల్లించుమని తింటూ ఉంటాం ఇక్కడ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం ఇది పర్యూషితం అన్నాడు పాచిపోయిన తిండి అన్నాడు ఇక్కడ ఉచ్ఛిష్టంపి కొందరు కదో సరదా అండి పైగా కలియుగంలో ఎంగిల్ తిండ్లు ఎక్కువ అది ఎంత బాధాకరం అండి ఎంగిలిని బాధ లేదు ఇలా తింటూ ఉంటారు ఆ కంచం ఈ పట్టుకుంటారు మళ్ళీ వడ్డించుకుంటారు ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎంగిలి తినవాళ్ళే ఆ మాత్రం తెలియదు ఇలాంటి ఆహార నియమాలు భారతదేశాన్ని ఎందుకున్నాయంటే నాగరికత సంస్కారం ఇతర దేశాల ముందు ఇక్కడ ఉంది కనుక తినేటప్పుడు మనం తిన్న చేతు పట్టుకుంటే దానితో మరుగుడు ముట్టుకోకూడదు అది అంటు అవుతుంది ఎంగిలి అవుతుంది బండిన పదార్థం ముట్టుకుని మళ్ళీ జలం నెయ్యి ముట్టుకుంటే అది అంటు తింటున్న దాని చేతితో మరుగుడు ముట్టుకుంటే ఎంగిలి అంటు ఎంగిలి ముట్టు మైలా అని నాలుగు సదాచారానికి పనికి అద్భుతమైన అంశాలు సంస్కృతి చెప్తే అజ్ఞానంతో వాటిని విడిచిపెట్టడమే కాకుండా వాటి జ్ఞానాన్ని ప్రశ్నించే దుర్మార్గం కూడా అది బాధ అందుకే అన్నమయ్య ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు అని కీర్తించాడు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పు లేని జీతం తారమే చాలు మా అమ్మాయి అన్నమయ్య పాటలు బాగా పాడుతుందండి మా అబ్బాయికి అన్నమయ్య పాటలు ఫస్ట్ కానీ ఆయన ఏం చెప్పాడో మాత్రం ఒక్కడు పోయినట్లేదు అందులో ఆయనే చెప్పాడు ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు మహానుభావుడు ఆ కాలంలో పాటించారు కదండి అందుకు చెప్పారు ఇప్పుడు ఈ కాలం ఎందుకు ఇలా ఉన్నది ఇక్కడ దుష్టబుద్ధులు ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయంటే ఆహారం బట్టి తెలుసుకోండి ఇక్కడ అందుకే ఉచ్చిష్టం ఒకటి ఇక్కడ చాలా భయంకరమైనది ఆఖరి ఉచ్చిష్టం గురించి చెప్తూ మనం గ్లాసులో నీళ్లు తాగి పక్క నుంచి మళ్ళీ తాగితే అది ఉచ్చిష్టం మన ఉచ్చిష్టమే అనకూడదు ఇంకా వాడు తాగుతుంటే ఇది తీసేసుకుని వాడి బాటిల్ నీళ్ళు తాగుతూ నా సర్వసమానం అండి ఏ నీళ్లు తాగితే సర్వసమానమా వాడి మీద నీకంత ద్వేషం వీడి మీద వాడికి ద్వేషం కలిసి తింటే సమానత్వం కాదు ఒకడి మేలు ఒకడు కోరుకోవడం సమానత్వం అందుకే కలిసి తింటేనే అనుకుని ఒక్కొక్కడి సంప్రదాయం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అందుకే అన్నం ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ లేదా ఫ్యామిలీ మ్యాటర్ వాడి పద్ధతిలో వాడు వండుకుంటాడు వాడు భగవంతుడు నివేదన చేస్తాడు ఏ మంత్రంతో నివేదన చేస్తాడు ఆ మంత్రంతో వాడు పరిశోధన చేసుకుంటాడు ఆహుతులు పుచ్చుకుంటాడు ఈ పద్ధతిలో తినేవాడిని తీసుకొచ్చి ఏం అంత మీరే ఎక్కువ మాటబాడు తినండి అంటే వారు వీరు సమానమై పద్ధతి వేరు ఇక్కడ ఎవరి పద్ధతిని వారు గౌరవించిన సంస్కారం ఇవన్నీ నియమాలండి ఇక్కడ ఏది పెడితే ఏది ఎక్కడ పెడితే అక్కడ తినేస్తూ ఉంటే ఎంద రెంగిళ్ళు రోజూ భుజిస్తున్నారో ఎంత దోషమది అప్పుడు చెప్తేమో చాదస్తం అంటారు ఇది జాతికి సంబంధించిన విషయం కాదు శాస్త్రానికి సంబంధించిన విషయం ఎవరిది పాటించినా ధన్యులే అవుతారు ఒక వర్గం వారు కాదు ఒక ఇంట్లో కూడా ఈవన్ భార్యాభర్తకి తల్లి పిల్లలకు కూడా ఇది కూడదండి ఇప్పుడు అదే చెప్తున్నారు ఒకరు తాగింది ఒకరు ఒకరు ముట్టుకుంటే చేతుడుచుకోండి మళ్ళీ ఇవే అని చెప్తున్నావు ఇక్కడ ఎందుకంటే పనికి మన క్రిములు ఉన్నాయని ఇక్కడ అర్థం మరి అదే సదాచారంలో చెప్పారు పాటించడానికి ఏమైంది అది చెప్తే చాదస్తావా ఇది చెప్తే సైన్సా మొదటి నుంచి ఇది క్రిమే రాకపోయేదేమో మనకేం తెలుసు ఆ చక్కని జీవన విధానం ఒకటి తెంచేసేమండి అది బాధాకరమైన అంశం ఆ పద్ధతి ఇక్కడ ఎందుకంటే తిన్నామంటే ఎదురుగా విస్తరే దేవతాభావం దాన్ని తినడం ఎలుగు కాళ్ళు కీళ్ళు పనిచేయని దశలో వేలా కాళ్ళు వేలాడుచుకునే తింటాం పనిచేస్తున్న దశలో పద్ధతిగా తినడం ఆ తర్వాత ఎంగిళ్ళి తగలకుండా తినడం టేబుల్ భోజనాలు మానిస్తే సగానికి సగం అనాచారాలు పోతాయండి ఇక్కడ వాడికి పెడుతుంటాడు వీడు తింటూ వడ్డించుకుంటాడు మరొకటి వచ్చి వాడు వడ్డించుకుంటాడు తింటూ ఉంటాడు ఇలా చెయ్యి ఇలా పెట్టేస్తాడు అరే వాటి వల్ల సూక్ష్మ క్రిములు వస్తాయి అనేటటువంటి సైన్స్ కూడా లేనప్పుడు అదేమీ నాగరికత అదేం డెవలప్మెంట్ అండి సై శాస్త్రం దాకా సైన్స్ చూసిన ఒక్క ఉమ్ము కణంలో తుమ్ము కణంలో ఎన్ని భయంకరమైన క్రిములు ఉంటాయి అందరికీ తెలిసింది కదా అందుకు తగిన విధానాలు మనం ఏర్పరచుకుని పెద్దలు తెలియజేశారు ఎన్ని మానులు చేతులు కడుక్కోవడం ఎన్ని పద్ధతులు ఏ పదార్థాలు అంటూ ఏ పదార్థాలు ముట్టు ఏ పదార్థాలు మైలా ఏ పదార్థాలు ఎంగిలి అనేది విభాగం ఉండేది ఇప్పుడు ఏమీ తెలియదు ఇక్కడ అటువంటి పరిస్థితి అందుకే ఉచ్ఛిష్టాదులు ఎవరికి నచ్చుతాయి అంటే తామస పదార్థాలు తామస లక్షణాలు ఉన్న వాళ్ళకి నచ్చుతాయి అమేధ్యం అమేధ్యం అనే మాటకు ఏంటంటే అపవిత్రమైన భోజనం అన్నాడు అపవిత్ర భోజనం అంటే ఒకటే నిర్వచనం చెప్పాడు అయజ్ఞార్హం అన్నారు భగవత్పాల్ యజ్ఞానికి పనికిరానివన్నీ అమేధ్యముది అన్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట యజ్ఞం అంటే భగవంతుడికి నివేదించడానికి పనికిరానివి అడిపోయింది కదా ఇక్కడ కొంతమంది మేమింట్లో నైవేద్యం పెట్టట్లేదండి మీరు తింటున్నారా వాళ్ళు తింటున్నారు నైవేద్యం పెట్టట్లేదు ఎందుకమ్మా మీరు వండుకునే కడిగి పెట్టచ్చు కదా అంటే భగవంతుడికి వినియోగించినంత పవిత్రంగా వండట్లేదండి అది కదా ఎందుకంటే శుచిగా వండడం శుభ్రమైనవి వండడం అవి చేయట్లేదు నోట్లో బ్రష్ పెట్టుకుని కుక్కరు స్టవ్ మీద పెట్టేవాళ్ళు మనం చూస్తున్నాం ఇది దేవుడికి ఎలా నైవేద్యం పెడతారు దేవుడికి నైవేద్యం పెట్టండి స్నానం చేయాలి మంచి వస్త్రం కట్టాలి శుద్ధమైనట్టుగా వండాలి కదా అందుకు వాళ్ళు నైవేద్యం తినరా తింటారు వండుకుంటారు అంటే ఏది భగవంతుడికి నివేదించడానికి యోగ్యము కాదు దాన్ని తింటున్నారు కానీ భగవన్ యోగ్యము కాని దానిని తినడాన్ని అమేధ్యము అంటారు ఇక్కడ కానిది ఎంత చక్కటి నిర్వచనం చెప్పారో చూడండి అపవిత్ర వస్తువులు ఒక ఆయన అన్నాడు ఏంటి శ్మశానంలో అక్కడికి వెళ్ళాం ఆయన వాళ్ళు బంధువులు వాళ్ళకి దీనికి వెళ్ళొచ్చాక అంత మాత్రం అశుభమైపోతామా స్నానం చేయాలా అరే శుభాశుభాలు కాదురా బాబు అక్కడ జీవుడు ఆ మరణించిన సన్నివేశంలో ఉండే పరిస్థితి దాని ప్రభావం సూక్ష్మ శరీరం మీద ఎంత ఉంటుందో మహర్షులు తపస్సుతో చేసి దర్శించిన దాన్ని నువ్వు అర్థం చేసుకోలేక అది కానీ ఇంటికి పట్టుకొచ్చుకున్నామనుకోండి ఎన్ని పైశాచిక చిక్తులు లోపలికి వస్తాయో అవి నాకు కనబడవు నేను నమ్మనంటే వాటికి చాలా హాయి నువ్వు నమ్మవు కనుక నీ దగ్గరే బయట ఇస్తావు ఇక్కడ తెలుసుకో ఇక్కడ ఇలాంటి దుస్థితులు అందుకే పేద చాలా చక్కగా రీజనింగ్తో మాట్లాడుతున్నాడు రేషన్ లిస్టు అనుకుంటారని చెప్పి ఆమె పాటించక్కర్లేదు అనగానే కుర్ర వాళ్ళు చప్పటలు కొడతారని చెప్పి ఆ ధర్మం అనిపించుకోదు అది వాళ్ళని చెడ్డదారి పెట్టిస్తున్నాం తెలుసుకోండి ఇక్కడ అందుకే పెద్దలు చెప్పిన సదాచారం ఎందుకు చెప్పారు అంటే ఆలోచిస్తే అర్థమవుతుంది సైంటిఫిక్గా థింక్ చేసినా అర్థమవుతుందండి వీటి అన్ని కూడా అయితే పెద్దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇస్తావు సైన్స్ని మించిన సూపర్ సైన్స్ ఒకటి సైన్స్ ఈ శరీరం గురించి చెప్తుంది కానీ సూక్ష్మశక్తులు దుష్టశక్తులు భూతప్రేతాలు వ్యాపించి ఉంటాయి అది అవి ఆహారాన్ని ఆశిస్తాయి అన్నాన్ని ఆశ్రయించి ఎన్ని ఉంటాయో తెలియదు చాలామందికి అన్నం కోసం తప్పించిపోతుంటారండి ప్రతివాళ్ళు అన్నం కోసం తప్పించిపోతారు మనలాగే అంటే మన ఇంట్లో బియ్యం బాగా ఉండి మూడు పొట్టలు తింటున్న మన అన్న లేదు లేకపోతే తెలుస్తుంది అన్నం ఎంత అవసరమో నక లాడిపోతూ ఈ శరీరం ఎలా బాధపడుతుందో సరిగిన ఉపాధులు లేక గాల్లో వేలాడుతున్న శరీరాలు కూడా అన్నం కావాలి అవి తప్పించిపోతుంటాయి అందుకే ఈశ్వరి నివేదన చెయ్యనివి ఎలా పెడితే అలా ఉండేవి వాటి మీద ఆవహిస్తాయండి అవి మళ్ళా వచ్చి తినవు వాటి రసం లాగేస్తాయి ఇక్కడ అవి ఎప్పుడైతే స్పర్శిస్తాయో అలాంటివి నువ్వు తినడం వల్ల వాటి దోషం వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది అలా కుక్క ముట్టిన అన్నం తినకూడదు అలా కుక్కకు తినిపిస్తూ తిన్నవాళ్ళు కూడా ఏం చేస్తావు ఇక్కడ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే రేషన్ కాదు అంటారు కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకడి మీద ప్రేమ వచ్చి కరోనా కాలంలో దగ్గరికి తీసుకున్న కరోనా మాత్రం నిర్దయగా వచ్చి చేరుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకని ఇంత ప్రేమగా పట్టుకుంటే కరోనా ఎందుకు రావాలండి అది కరోనా ఆలోచించి తెలుసుకోండి ఇక్కడ ప్రేమలు వేరు ఇది వేరు కనుక అతిక్రమణం ప్రేమ కాదు అందరు క్షేమం కోరుకోవడం దానికి అనుగుణంగా ప్రవర్తించడం ఇది తెలియాలి ఇవేదో వైషమ్యాలు చెప్పారు అని చెప్పేసి ఇవన్నీ చేసి సమూహ భోజనాల వల్ల ఫుడ్ పాయిజనింగ్లు జరుగుతున్నాయని ఎవరికి తెలియదండి ఇక్కడ ఎందుకు పెద్దవాళ్ళు విధులు విధులు ఏర్పాటు చేశారు పైగా భోజనం పెట్టే పద్ధతి ఒకటి ఉన్నది అలా కాకుండా ఎలా పెడితే అలా వెళ్ళిపోయి ఎవరు పెడితే వాళ్ళు తినేస్తూ ఉంటే మాకు వడ్డించని శ్రమ తప్పిందనుకుంటున్నాం కానీ అనేక రకాల జబ్బులు పంచుటానికి కొత్త పాపం వచ్చిందని తెలియట్లేదు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అవన్నీ ఎవరికి నచ్చుతాయి అంటే తామస ప్రియులకు నచ్చుతాయి శాస్త్ర విరుద్ధమైనవన్నీ అన్నాడు కృష్ణుడు యాతయామం పూతి పర్యూషితం చెయత్ ఉచ్చ్చిష్టమీ భోజనం తామసప్రియం ఇప్పుడు ఆ తర్వాత చెప్తున్నాడు ఇక్కడ అఫలా కాంక్షర్ యజ్ఞో విధిదృష్టో యజ్ఞతే అష్టవ్యమే వేతి మనహ సమాధాయ స ఇప్పుడు యజ్ఞములు చెప్తున్నాడు ఇంతవరకు ఆహారాలు అయిపోయా సాత్విక రాజస తామస ఇప్పుడు యజ్ఞములు యజ్ఞముల్లో సాత్విక యజ్ఞ అంటే చెప్తున్నాడు శాస్త్రోక్తమైనది ముందు అది చెప్పడు విధి అంటే శాస్త్రములో చెప్పబడినది అంటే సాత్విక శ్రద్ధను వాళ్ళకి శాస్త్రం తెలియకపోయినా వాళ్ళకి శాస్త్రంలో చెప్పింది చెయ్యాలి అనే ఒక ఆసక్తి ఉంటుందండి ఇక్కడ అందుకు వాళ్ళ కోసం వాళ్ళు శాస్త్రం తెలుసుకుని చేస్తారు అలాంటి శ్రద్ధను వాళ్ళకి భగవంతుడు ఏదో విధంగా శాస్త్రం తెలియజేస్తాడు ఆ గురువుని కల్పిస్తాడు ఇది కూడా తెలుసుకోవాల్సింది తద్వారా వాళ్ళు గ్రహించి చేస్తారు అందుకు వాళ్ళు చేసేది విధి దృష్ట ఏది శాస్త్రాల్లో కనబడుతుందో అదే చేస్తారు పైగా సాత్విక యజ్ఞ ఎలా ఉంటుందంటే ఇది చేసి నేనేదో పొందాలి అని కాకుండా ఎష్టవ్యం ఇది ఇది నేను చెయ్యాలి నాకు ఇది విధి శాస్త్రం ఈ యజ్ఞం చెయ్యమని నాకు చెప్పింది కనుక నేను చేస్తున్నాను అంటాడు ఎందుకు యజ్ఞం చేస్తున్నావు చెయ్యాలి కనుక చేస్తున్నాను ఎందుకోసం చేస్తున్నావు అది నాకు తెలియదు చెయ్యడం నాకు కర్తవ్యం అలా చేసి బ్రతికిన వాడు అలా చేసి జీవితాంతం బ్రతికిన వాడు అలా చేయడం వల్ల భగవంతుడు ఎప్పుడూ దగ్గరున్నవాడు ధర్మరాజు అండి ఈ మాట తాను ద్రౌపదితో చెప్తాడు నువ్వు యజ్ఞాలు ధర్మాలు ఇన్ని చేసావు నీకేమిచ్చిందంటే నేనేదో ఇస్తుందో ధర్మం చేయలేదన్నాడు మహానుభాడు మరి ఎందుకు చేసావు ఎష్టవ్యం చేశాను కర్తవ్యం చేశాను ఇక్కడ అది చెయ్యాలి కనుక చేశాను తప్ప ఏది ఇస్తుందని చేయలేదు ఇప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి మా నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అడవులు అదే చేస్తాను ఇక మా హేద భోగం వదులుకున్నాను కానీ యోగం వదులుకోలేదు కదా ఈ అడవులు యోగం చేస్తాను నాకు విధించిన కర్మ నేను చేస్తాను అంతేగా నాకు ఏది ఇచ్చాడో లేదో పెద్ద రిజల్ట్ చూసుకుంటూ పనులు చేస్తానా అలా చేసేవాడు ధర్మ వ్యాపార అవుతాడు కానీ ధార్మికుడు కాడన్నాడు ఎంత గొప్ప విషయం చెప్పాడు మహానుభావుడు అది ఎష్టవ్యం విధి మనస్సమాధాయ అంటే ఇది నా కర్తవ్యం అని మనస్సును ఏకాగ్రపరచుకొని నిశ్చయించుకుని అఫలాకాంక్షిభి ప్రతిఫలాక్ష లే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇజ్జతే చెయ్యబడేటటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞము కనుక సాత్విక యజ్ఞం అంటే ముందు శాస్త్ర ప్రమాణంతో చేసేదే సాత్విక యజ్ఞం అది నియంతో ఏర్పరచుకునే నియమం కాదు శాస్త్రబద్ధమైన నియమం ఏర్పరచుకొని అది కూడా ఫలాకాంక్ష లేకుండా కర్తవ్య దృష్టితో మనస్సును సమాధానపరచుకునే శాంత మనస్సుతో ఏకాగ్రముగా యజ్ఞం చేసినప్పుడు అది లక్షణం అదే చేయమన్నారు కనుక ఏదో చేసేనను కాకుండా మనస్సమాదాయ కొందరు చూడండి ఫలితం లేని పని చెయ్యాలి చెయ్యక తప్పదు అనే పని ఏడుస్తూ చేస్తారు అలా కాదు మనస్సమాధాయ అది చక్కటి మనస్సుని ఏకాగ్రపరచి శాస్త్రము చెప్పిన పనిని ఫలాకాంక్ష లేకుండా కర్తవ్యనిష్టతో చేసే యజ్ఞం పేరు సాత్విక యజ్ఞము అభిసంధాయతు ఫలం దంభాథమత్ ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ది రాజసం నాయన సరైన ఇష్ట లేకుండా ఆడంబరం కోచం చేసేది ప్రతిఫలాపేక్షతో చేసేది ఏదో అది రాజసయజ్ఞం అనిపించు అనిపించుకుంటుంది సుమా అదేవిధంగా విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్ష శాస్త్రవిధులు పాటించక అన్నదానము లేకుండా మంత్రహీనమై అదక్షిణమై శ్రద్ధ లేని యజ్ఞం తామసం కానీ రాజస్తామసాల వివరణ ఇంకా ఉంది అది తెలుసుకోవాలి సాత్వికంలో కూడా మనం ఏదైనా విడిచిపెట్టినట్లయితే వాటి వివరాలు తెలుసుకుంటూ ఈ మూడు యజ్ఞాల యొక్క విశేషాలను రేపు తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తూ ముఖ్యమైన ఒక చిన్న ఆవిష్కరణ ఇవాళ జరిగింది ఋషిపీఠం తరపున అది సౌహృదయులతో పంచుకోవాలి సౌహృదయులు అంటే ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్నటువంటి మీరంతా అదేవిధంగా పరోక్షంగా లో చూస్తున్న వారికి అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఋషిపీఠ ధర్మవ్యాప్తికి ప్రతి నెల ఒక పత్రికను తెస్తున్నది భారతీయ మానస పత్రిక అది యువతను ఉద్దేశంలో పెట్టుకుని పెద్దవాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని ఇంటిల్లు పాతికి పత్రిక ఇరవై మూడేళ్లుగా నిరాటంకంగా నడుస్తున్న పత్రికది అయితే సౌహృదయ ఆదరణ తాము పొందుతూ పది మందికి అందించితే వ్యాప్తి జరుగుతాయి ఎందుకంటే ఇది ఒకరి కోసము ఒకరి వల్ల నడుస్తున్నది కాదు అందరి కోసం ధర్మవ్యాప్తి కోసం అనే ధర్మ ప్రేమికులందరూ కూడా ఋషి పత్రికలో పాలు పంచుకుని అవి ఇళ్లకు తెచ్చుకునేటట్టు ఏర్పాట్లు చేసుకోవచ్చు అదేవిధంగా ఋషిపీఠం అంతర్జాల మాధ్యమాన్ని కూడా ఇప్పుడున్న ఆధుని ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ధర్మవ్యాప్తిని విస్తారాన్ని కలిగిస్తున్న విషయం చాలామందికి తెలిసిందే ఉదాహరణకి అనేక ధ్వని అంటే ఆడియో సీడీలు పెన్ డ్రైవ్లు కూడా లభ్యమవుతున్నాయి ఇప్పటికి ఇప్పటికి తగ్గట్టుగా అలాగే బుక్స్ పుస్తకాలు వస్తున్నాయి మీకు తెలుసు ఇవి కాకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా విద్యాభ్యాసం అనేది ఒకటి ప్రారంభించవు అనేక రకాలుగా ఇప్పటికే జరుగుతున్నాయి మొన్నటికి మొన్న లెర్ని గీత గీతలో మూడు భాగములు ఉత్తీర్ణులైన వారు వచ్చి ఇక్కడ కొన్ని చదివారు ఆ సమయంలో విదేశస్థులు కూడా పాల్గొన్నారు అది గీత లెర్నింగ్ అది కాకుండా గురుభ్యోనమహా బృందంతో అనేక కోర్సులు ఇప్పటికి చదివారు ప్రస్తుతం జరుగుతున్న కోర్సు సౌందర్యలహరి ఇక మూడవది చిన్నపిల్లలను ఉద్దేశించి కేవలం ఆన్లైన్ ద్వారా ధ్రువజ్ఞానం అనే పేరుతో కొన్నేళ్లుగా జరుగుతుంది ఆశ్చర్యకరం ఏడాది ఏడాదికి అందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది అనేక మంది పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా ఉన్న విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు ధ్రవజ్ఞానం అభినందించే తగ్గ విధ విద్య అది అదేవిధంగా మోడర్న్ పద్ధతుల్లో అనేక రకాలుగా దాన్ని ప్రజెంట్ చేస్తూ మన హిస్టరీ కేవలం శ్లోకాలు చదవడం మాత్రమే కాకుండా మన హిస్టరీ అది డే టు డే లైఫ్లో ఏ విధంగా ధర్మాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా చిన్నపిల్లల కోసం ఉద్దేశించింది ధ్రువుడంటే చిన్నపిల్లాడిగా అది ధ్రవజ్ఞానం పైగా ధృవజ్ఞానం అంటే ఎప్పుడు స్థిరంగా ఉండే జ్ఞానం కనుక సనాతన ధర్మం ధృవజ్ఞానం పేరుతో పెట్టడం జరిగింది అనేక మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు ఇక విశేషించి మరొక కొత్త కోర్సుని అతి అంటే ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తూనే దృష్టి అది సంస్కృత విద్యాభ్యాసం ఆన్లైన్ ద్వారా సంస్కృతాన్ని ప్రతివారు నేర్చుకోవచ్చు దానికి మంచి సంస్కృత నిపుణులు కూడా తీసుకురావడం జరిగింది వారు ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తానికి కోర్సులన్నిటితో కనెక్ట్ అయ్యి గీత నేర్చుకోవాలన్నా ధృవజ్ఞానంలో చేరాలన్నా వీడు సౌందర్యలకను నేర్చుకోవాలన్నా సంస్కృతం నేర్చుకోవాలన్నా అదేవిధంగా శివ పదాలు వందలాదిగా పెద్దలు స్వరపరిచి పాడినటువంటివి అనేక మంది పిల్లలు నేర్చుకుంటున్నారు గ్లోబల్గా చాలా వ్యాప్తి చెందుతున్నాయి అవి నేర్పేటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇందులో ఉంది అంటే పాట రూపంలో సాహిత్య రూపంలో శివ నేర్పేది ఇన్ని రకాల విద్యాబోధనకి ఋషిపీఠం కొత్త వెబ్సైట్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నది అది డబ్ల్యూడబ్ల్యూ i ఋషి i డాట్ ఓఆర్జి ఋషి విద్యాభ్యాసం ఆర్యుఎస్హెచ్ఐ విఐ a బిహెచ్ఐఏఎస్ఏఎం డాట్ ఓఆర్జి ఇది రూపకల్పన కొన్ని నెలల నుంచి ఈ సాంకేతిక సమాచార సాంకేతిక విజ్ఞానంలో నైపుణ్యం కలిగిన వారు కష్టపడి చేశారండి దీనిలో ప్రధాన బాధ్యత వహించిన వారు వాటి తర్వాత రూపకల్పన చేసేవారు అనేక మంది ఉన్నారు అందులో ఋషిపీఠం అన్ని పనులకి కూడా ప్రధాన బాధ్యత వహించేటువంటి ప్రధానమైన వ్యక్తి శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారిని చెప్పాలి వారు పూనుకున్నారు అదేవిధంగా ఋషిపీఠంలో పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఇంకోటి గమనించవలసిందేంటే ఎవరు వృత్తుల్లో వారు ఉంటూ ఐచ్ఛికంగా చేస్తున్నారండి నేటి ఐటీ యువత ముఖ్యంగా ప్రస్తుతం వీటన్నిటికీ లభిస్తున్న ఆదరణ యువత నుండి ఎక్కువగా లభిస్తోందని నేను తృప్తిగా చెప్తున్నాను ఇక్కడ ఇవాళ ప్రవచనానికి కూర్చున్న వాళ్ళు అనేక మంది యువత మీరు ఒక్కసారి మురిసిపోతారు ఇక్కడ ఇందులో కృషి చేస్తున్న వారు కూడా అనేక మంది యువతున్నారు ఆ యువత చాలా కృషి చేస్తున్నారు అందులో ముఖ్యంగా బెంగళూరులో ఐటీలో ప్రవీణుడైన శ్రీ ఓలేటి రఘురామ్ అదేవిధంగా మొన్నటికి మొన్న వచ్చారు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి విద్యా తాటకి గారు ఇక గంగరాజ్ అనిల్ గారు వీరందరూ అదేవిధంగా ఋషి పీఠంలో సహ సంపాదకుడుగా చేస్తున్న సత్యనరసింహ శర్మ వీరు ఇక విశేషించి రూపకల్పన చేయడంలో అహోరత్నాలు కృషి చేసినటువంటి ముక్కబిల్లి రవి మాధవి దంపతులు వారి వాళ్ళ ఇక్కడికి వచ్చారు ఇది ఆవిష్కరించడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వీరందరికీ కూడాను ఆ ఋషి పరంపర యొక్క లభించి వాళ్ళు అన్ని రంగాల్లోనూ అభ్యుదయాన్ని సాధించాలని వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని శారదా ప్రేమిస్తాన్ని ప్రార్థిద్దాం ఇప్పుడు గీతా కోర్సెస్ని ఓపెన్ చేసుకోవచ్చు అవి జగద్గురు గీతాచార్య అక్షర బ్రహ్మ యోగేశ్వర నాలుగు కోర్సులుగా విభజించాం దేనికనే పరిపూర్ణంగా అయినట్టు అంటే ఇప్పటికి అయిపోయాను కదా చేరవచ్చా అంటే పాత కోర్సుల్లో చేరచ్చు కొత్త కోర్సుల్లో చేరచ్చు దేనికనే పరిపూర్ణంగా గీతాధ్యయనానికి నాలుగు రకాల విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది అర్థసహితంగా గీతా శ్లోకాలని ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించడం ఎలాగో నేర్చుకోవడానికి పిల్లల మొదలు పెద్దల వరకు అందరూ దీనిలో చేరవచ్చు అదేవిధంగా సంస్కృత అభ్యాసాన్ని ఒక చక్కని ధోరణిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకుని మనకున్న స్పీడ్ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సంస్కృతాన్ని సులభంగా నేర్చుకుని మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ఋషిపీఠం తృప్తిగా సమర్పించబోతున్న కార్యక్రమం సంస్కృత విద్యాభ్యాసం అది కూడా ఋషి ప్రధాన భాగం అది నిర్వహించే పండిత వర్గంలో ప్రధానమైనటువంటి శ్రీయుతులు రఘురామ శర్మ గారు వారి వారి ఇక్కడ విచ్చేశారు మరి లేచి సభను పరిచయం చేస్తున్నా వీరిప్పటికే సంస్కృత విద్యాభ్యాసాన్ని ఈ విధంగా అందించడంలో నైపుణ్యం పొంది ఎందరో విద్యార్థులను తయారు చేశారు వారు ఎంతో ఔదార్యంతోనూ ఋషి పీఠం మీద అభిమానంతోనూ నాపై ఉన్నటువంటి ఆత్మీయతతోనూ వారి కార్యక్రమానికి అంగీకరించినందుకు ఋషిపీఠం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ అమ్మవారి ఆశీర్వచనాలను కోరుకుంటున్నాం వారు వైదిక విద్యలో కూడా నిపుణులు అటు విశేషమైనది పైగా అనుష్ఠాన పరులు అటువంటి వారు ఇది నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఋషిపీఠం సరస్వతీ స్వరూపము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం పైగా ఋషిపీఠం పీఠం కాదు భారతదేశం యొక్క మరొక పేరు అని ప్రతిసారి చెప్తుంటాం ఇప్పుడు కూడా చెప్తున్నాం పీఠం స్థాపించలేదు పీఠాధిపతులు లేరు ఋషి పీఠం భారతదేశానికి మరొక పేరు అది జ్ఞానస్వరూపం విద్యాస్వరూపం గురువులు పీఠాలు ఇచ్చిన విజ్ఞానాన్ని అందించడానికి వచ్చింది ఋషి ఇప్పుడు ఋషిపీఠం అందిస్తున్న పత్రిక పుస్తకాలు ధ్వని విద్యాభ్యాసం ఇవన్నిటి వీటన్నిటి ద్వారాను ధర్మజ్ఞాన వ్యాప్తికి మీరందరూ సహకరిస్తే ఎందుకంటే ఇది ఏ ఒక్కరిదో కాదు మనందరిది ఋషులు మనందరి వారు ఆ మన అనే భావం మనందరికీ కావాలని కోరుకుంటూ ఇందులో పనిచేస్తున్న పండితులందరికీ నమస్కరిస్తూ దీన్ని కృషి చేస్తున్న మిత్రులకి చిరంజీవులకి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు అందిస్తూ స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నవ పార్వతీపతే హర హర మహాద